స్త్రం నోలా స్తోత్ర దయచే మధ్యాహ్న సమయం దేవాయస్మ ప్రభావ నేను దేవాయస్మ ప్రభావ వేడుకొని దేవాన్ని మా నామం నచ్చించే భాగ్యం మాకు దయచేసిన దాన్ని నీకే వందనా స్తోత్రాలు దేవాయస్మ ప్రభావ ప్రతి మాకు దయచేసి దేవాయస్మ మీరే సాయం చేసిన దాన్ని బట్టి స్తోత్ర దేవ మహప్రభ ఈ రోజు చుట్టకు నేను ఎంతో మరణించారు మన చజీవ లెక్కలో ఇంతవరకు నీకు మెండైన కృప చేత అద్భుత హస్తం చేత దేవాయస్మ ప్రభావ మనం దేవనెత్తిన దాన్ని వందనా స్తోత్రాలు దేవ దేవాయస్మరు ప్రతి ఒక్క చీర్స్ అందించాడు మా ప్రభావ ఎంతో మందికి దేవాయస్మ ప్రభా ఇక్కడ దేవాయస్మ ప్రతి ఒక్క వ్యాధి ఉంది మా ప్రభా దేవాయస్మ ప్రభా ప్రతి ఒక్కటి పాపం పరిపక్వమై దేవ మరణం చెప్తున్నారు మా ప్రభా దేవారు మన ప్రకల్ చేత లేవనెత్తాడు మా ప్రభావ నీకు మెడైన దీవునలు కుబరించాడు బిడ్డ నీకు స్వార్థ చాటి చేయండి మా ప్రభావ దేవా చేసే మా ప్రభావ నీ తంటు తిరిగి నీ కాడి ఎత్తుకోవాలి మా ప్రభావ దేవాయశ్రమ ప్రతి ఒక్క బిడ్డని దేవా మీరే సాయం చేయండి మా ఈ రోజు పాజిటివ్ కేసులో ఉన్నారు మా ప్రభు ఉన్నారు మా ప్రభావ ప్రతి గురించి దేవాయశ్రమం పాడిస్తున్నాను మా ప్రతి ఒక్క బిడ్డలను ఇవ్వని ఎత్తాడు మా ప్రభావ మీరే సాయం చేయండి మా ప్రభావ ప్రతి ఒక్కరి దేవస్మయ్యండి మా ప్రభావ మీరే ఎంతో మంది దేవ ఆయస్మ లేరు మా ప్రభావ ప్రతి ఒక్కరి దేవ ఆయస్మ ఎవరు ఎవరు లేకుండా ఉంది మా ప్రభావ శివాలు ఉన్నాయి మా ప్రభావ ఎవరు ఎవరు మా ప్రభావం అటువంటి సిచ్యువేషన్ పొల్యుడు కాల్చి కాపాడు దేవాన్ని చింత పుచ్చిన దాన్ని నీకే స్తోత్రం అనుభవం నీకే నిమ్మ ఘనత ప్రభావం చెల్లును కాక దేవాయసింహ ప్రభావ ఇటువంటి దేవ పాండమిక్ ఇయర్ లో దేవాయస్మాప్రవా లాక్డౌన్ లో దేవాయసీమాప్రహ్మా యొక్క కుటుంబాలను సురక్షితంగా ఉంచి దేవాయసింహప్రభ ఇంకా దేవాయస్మ ప్రభావ నీకు వాక్యంగా నీ యొక్క పాడల్లో దేవాయస్మ ప్రభావ ప్రార్థనలో ఎదుట సాయం చేయడం మా ప్రభావ నీ యొక్క ప్రార్థన తప్ప నీ యొక్క పాఠాలు తప్ప దేవాయస్మరు నేను దేవాయసింహప్రభ వేడుకునే భాగ్యం మాకు కనిపించింది అనుబట్టి స్తోత్రం మా ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశ్రయించారు మా ప్రభా దేవ ఐదు సార్లు మూడు సార్లు దేవాయస్ మహాప్రభ ఎన్ని సార్లుంటే అన్ని సార్లు ప్రార్థన చేయడానికి సాయం చేయండి మా ప్రభావం దేవాయశ్రీ మహాప్రభ అంతిమ విషయంలో ఉంది మా ప్రభా దేవాయశ్రీ ఎన్ని కోట్ల మంది చనిపోయారు మా దేవ ఇంకా మరణాలు అయితేనే ఉన్నాయి మా ప్రభా దేవాభా ఈ పరిస్థితుల్లో దేవాయసింహప్రభ మమ్మల్ని చర్చలకి వచ్చి దేవ ఇంకా ముందు ముందు దేవాయస్మాప్రభ ఇంకా సువార్త కొరకై మమ్మల్ని వేగంగా చేసి దేవాయస్మాప్రభ ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క ప్రాంతంలో దేవాయస్మాప్రభ ఎక్కడ వెళ్ళినా దేవ యేసునామో మహిమపరిచేలాగానే ఉండటానికి సహాయం చేయండి దేవ మీరే మహిమ పొందాలి మా ప్రభా దేవాభా ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవాలి మా ప్రభావ నా పాపంలో కొరకు ఏసుప్రభు చనిపోయిండని అరలా తిరిగి బతికి లేచిండని దేవాయసింహప్రభా ప్రతి ఒక్క బిడ్డకు దేవాయస్మారు పాప విమోచన ఉందంటే ఏసుక్రీసు ద్వారా వారు తెలుసుకుంటాక సాయం చేయండి మా ప్రభావ నీకు ఏసు రక్తం చేత ప్రతి ఒక్క బిడ్డ కడగబడాలి మా ప్రభా దేవా నీకు మెండనే దీవులను కుమ్మరించి దేవాయస్ మహప్రభా ప్రతి ఒక్క బిడ్డని నీ చేతికి అప్పగిస్తున్నాను మా ప్రభా ఈ ఆరంభం నుంచి వరకు నీకు హస్తం మాపై కుమ్మరిస్తారని పాటలు వాక్యంలో ప్రతి ఒక్క దానిలో మేము నిన్ను గణపరిచే భాగ్యం మాకు దయచేస్తారని త్వరగా రాబోతున్న తండ్రి ఆమె amen amen amen hallelujah pradasmike aur kai na prayer mit paanega priyuda yesaiya kripa leenideene brat kaleenu shanmaina ne brat kaleenu na priyuda yesaiya నీ కృపాలేనిదే నీ బ్రతకలేను క్షణమైనా నీ బ్రతకలేను నా ప్రియుడా నీ చేతితోనే నను లేపినావు నీ చేతితోనే నన్ను స్వస్థపరిచితివి నీ చేతితోనే నన్ను లేపినావు నీ చేతితోనే నన్ను స్వస్థ పరచితి నీ నను నన్ను దాచినావు నీ చేతి నన్ను నా ప్రియుడా ఏ సయ్యా నీ కృప లేని నే బ్రతకలేను నే మ్రత కలేను నా ప్రియుడా నీ వాకులన్నీ వాగ్దానములై నీ వాకుతోనే నన్ను స్వస్థ నీ వాకులన్నీ వాగ్దానములై నీ వాకుతోనే నన్ను స్వస్థ నీ వాగ్దానములు మార్పు లేనివి నీ వాగ్దానములు మార్పు నా ప్రియుడా ఏ సయ్యా నీ కృప లేనిదే నే బ్రతకలేను క్షణమైనా నే బ్రతకలేను నా ప్రియుడా ముందెన్నడు నేను వెళ్ళని నూతనమైన నీ మార్గములో ముందెన్నడూ నేను వెళ్ళని నూతనమైన నీ మార్గములో నీ ఆత్మతోనూ నన్ను నడుపు దేవా నీ ఆత్మతోను నన్ను నడుపుదేవా నా ప్రియుడా ఏ సయ్యా నీ కృపాలేనిదే నిమ్రత కలను క్షణమైనా నిమ్రతకలను నా ప్రియుడా సర్వకృపానిది సర్వ సంపదలు నీలోనే ఉన్నవి సర్వ సర్వకృపానిది సర్వ సంపదలు నీలోనే ఉన్నది నీవు నా పక్షమై నిలచియున్నావు నీవు నా పక్షమై నిలచియున్నావు నా ప్రియుడా ఏ నీ కృప లేనిదే నే బ్రత కలేను క్షణమైనా థ్యాంక్ యూ ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి దేవుని వాక్యం ధ్యానిస్తాం తర్వాత వైరస్ బారిన పడిన వాళ్ళందరి గురించి కూడా గుర్తు చేసుకుందాం నేమ్స్ తో పాటు అన్ని ఇందాక సిస్టర్ చెప్పినట్లు ఆ పేరు కూడా ఎందుకంటే మెయిన్ మనము ఈ ప్రే ఈ వర్షిప్ లో మనం అది జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే గొప్ప జనం కొరకు ప్రార్థన చేయడం కొరకే మనకి దేవుడి అవకాశం ఇచ్చాడు సో షార్ట్గా చూసుకుంటాము వాక్యాలు చూసుకుంటాము పాటలు పాడతాము కానీ ఎక్కువ మటుకు ప్రేయర్కి పెట్టాలి ఎందుకంటే నిన్నటిన కూడా మనకు ప్రభు జ్ఞాపకం చేసిండు వీటన్నిటి నుంచి ఈ రాబో తెగుల నుంచి మీరు తప్పించుకోవాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు మెలకువగా అంటే ఇది ఒక సత్యాలను గ్రహించాలా ఇంతకాలము తెలియని వాక్యాలలోని సత్యాన్ని గ్రహించినప్పుడు మేలుకుంటామన్నట్టు ఇంతకాలం నాకు అర్థం కాలేదే అని ఎప్పుడైతే అది అర్థమవుతుందో అప్పుడు నువ్వు కాబట్టి మెలుకోవాలా దాని తర్వాత ప్రార్థన చేయాలా మనకు అనుగ్రహించబడ్డ ఆ యొక్క వాగ్దానం కాబట్టి మనం ఎంతకాలం ప్రార్థన చేస్తే అంతకాలం దేవుడు విడుదల కల్పిస్తూ ఉంటాడు అనేకులకు అనేకుల జీవితాలలో అద్భుతాలు చేస్తూ ఉంటాడు దేవుడు అది జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం పరశుద్ధుర వేవా మీకు వందనాలు వేసాయా కృపా మయుడ తండ్రి మీకే వందననాలనైనా ఇది గడిచిన కాలమంతా మీరు మమ్మల్ని కాపాడినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావం మమ్మల్ని అందరినీ సజ్జువులెక్కల పెట్టినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావం అపవాది వాడు ఎప్పుడు అబద్ధికుండా అనేక పర్యాయాలు అబద్ధాలు చెప్తూ మనుషులు మోసగిస్తుండే ప్రభు పాపులేషన్ని డీపాపులేషన్ చేయడానికి వాడు తను మళ్ళీ ప్రభు అనేకంగా తను మళ్ళీ విజృంభించి పనిచేస్తున్నాడు కదండీ మీరు ఈ లోకంలోకి వచ్చింది తను మీ యొక్క జీవాన్ని ఇవ్వడానికి నేను అది సమృద్ధికి ఇవ్వడానికి మీరు వచ్చినారు నేను కాబట్టి నేను మేము ఆ జీవాన్ని మేము ప్రకటిస్తున్నాం మీలోనే ఆ జీవం ఉంది ఈ లోకంలో మరణం ఉంది ప్రభు ఈ లోకంలోకి ఆదామ వాళ్ళ ద్వారా మరణం వచ్చింది తండ్రి అది ఇంకా ముందుకు వెళ్తూనే ఉంది నేను అది విజయం మీద తాండమాడుతుంది కానీ మనం మా యొక్క శత్రువు అన్నారు శత్రు మీద మీరు విజయం పొందినారు పొంది మా చేతిలో విజయం పెట్టినారు మాకు వేరే మరణం మీద విజయం అనుగ్రహించేందుకు మేము భయపడకుండా ధైర్యంగా ముందు పోవాలా అనేకుల శ్రమలుగుండా వెళ్తుంటే వాళ్ళకి తండ్రి ఆదరణగా ఈ యొక్క మేము బయలుపరచాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించండి ఎంతోమంది శ్రమలకుండా వెళ్తున్నారు ప్రవ్వ వాళ్ళని చేస్తే బహుభేదన కలుగుతుంది నైనా ఎంతోమంది అది కోవిడ్నే కాకుండా ప్రభా అంతకుముందు కూడా అనేక మంది మరణిస్తున్నారు ఈ దేశంలో ప్రభా రకరకాల రోగాలతోని రకరకాల ఆ యొక్క యాక్సిడెంట్స్తోని మనుషులు చనిపోతున్నారు నైనా అది మీరు చూస్తూ ఉన్నారు ప్రభా మనుషులు కానీ ఎవరు కూడా నశించుకోవడం ఇష్టం లేదు నైనా కాబట్టి నైనా అందుకు మీరు లోకంలోకి వచ్చినారు మీ మరణ భూస్థాపన పునరుద్ధం ద్వారా ప్రభావ మాకు రక్షణ అనుభవాన్ని దయచేసినారు అది మేము స్వీకరించినాం తండ్రి అవును ప్రభా అనేట్లా దాన్ని స్వీకరించేలాగానే ప్రేరపించమని ప్రార్థిస్తున్నాం ఈ మధ్యాహ్న కాలంలో మీ యొక్క వాక్యాన్ని మీ యొక్క పరిశుధన నడిపింపు దయచేయండి వాటిని గ్రహించి దాని ప్రకారంగా జీవించే పిల్లగా నిగ్రహించమని నడిపించమని ఏసు క్రిస్తున్నాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయ ఆరంభ పోయిన వారం ఐదవ అధ్యాయము రాబో దినాలలో ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనే దానికి సిద్ధపాటుకి అది పునాది అన్నట్టు లేక నాంది అంటాం లేక ఉపోతాటం లేక ఇంట్రొడక్షన్ అంటాం అయితే ఆరవ అధ్యాయంలో మనం చూస్తున్నాం కొన్ని ముఖ్యమైన విషయాల గురించి దాన్ని సంబంధించిన విషయాలు మనం ఈరోజు మరి కొన్ని చూస్తాం ముఖ్యంగా పోయిన వారం మనం గ్రహించింది ఏంటంటే మిశల్పల్లిని దేవుడు పంపించిన ఆ దేశం ఏ రీతిగా ఉంది అనేది నేను పంపించిన ఆ ప్రాంతము పర్వతములు కలిగినది మరియు లోయలు కలిగినది అన్న అంశం గురించి మనం పోయిన వరం ధ్యానించినాం ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క నుంచి బయటికి వచ్చినాక ఎర్ర సముద్రము దాటినాక దాని తర్వాత నది దాటినాక అడుగు పెట్టిన ఆ దేశంలో వాళ్ళకి పర్వతములు లోయలు అందుకు ఇస్రాల్ పిల్లల మనం ఒకటి గమనిస్తాం ఏంటంటే వారు ఉన్నత స్థితికి ఎదిగినారు దాని బహు క్రిందకి పడిపోయినారు అది అదే లోయ అంటే బహు క్రిందికి పడిపోయిన జీవితం వారు లోయలకుండా వెళ్ళినారు పర్వతంలో జీవితంలో కూడా వెళ్ళినారు వారు పాపం చేసినప్పుడు లోయలో ఉన్నారు పాప క్షమాపణ పొందినప్పుడు పర్వతం అంటే ఉన్నత స్థితికి ఎదిగినారు మనకు తెలుసు ఆత్మీయ జీవితంలో అసలైన ఇసరల్ పదులు ఎవరంటే క్రైస్తవులను తెలుసు ఎందుకంటే రోమిల రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో పౌల విషయం జ్ఞాపకం చేసిండ్రు నిజమైన యూదులు ఎవరంటే ఇస్రాయల్ ప్రజలు కాదు అంటాడు శారీరకంగా యూధ దేశంలో పుట్టిన వాళ్ళు యూధ గోత్రంలో పుట్టిన వాళ్ళు యూదులు కాదు ఇస్రాయెల్ ఇస్రాయల్ అందరూ ఇస్రాయల్ సంబంధులు కారు అంటాడు రోమిల రాష్ట్ర పత్రికలో కాబట్టి రోమిల రాష్ట్ర పత్రిక అంతా ఆత్మీయ ఇస్రాయల్ గురించి మాట్లాడుతున్నాడు లేక క్రైస్తవులే నిజమైన ఇస్రాయల్ అని పౌలు అది బహు కష్టకరమైన వాక్యమే నాకు ఆ రోజునలో చెప్పడం ఈ రోజు కూడా బహు కష్టకరమైన వాక్యమే ఎందుకంటే ఏసుప్రభుని సొంత రక్షకుంగా స్వీకరించిన వాళ్ళు తప్ప ఎవరు కూడా ఇసలిపదలు కాదంటుంది ఆ వాక్యం అందుకు ఇసలిపదులు పరిశుద్ధ జనంగా మనిషి క్రైస్తవులు అది మోసం మోసపోయిన జీవితం అబద్ధం పరిశుద్ధ జనం ఎవరంటే క్రైస్తవులే ఎందుకంటే ఏసుప్రభుని సొంత రక్షంగా స్వీకరించినప్పుడు నీ పాపప్పు జీవితం విడిచిపెట్టినట్లు నీ పాపములు క్షమించబడినట్లు అప్పుడు నువ్వు పరిశుద్ధ జనంగా మారుతావు కానీ వాళ్ళు ఇంకా పరిశుద్ధ జనంగా కాలేదు ఎందుకంటే వాల్ శిలువ దగ్గరికి వచ్చి గాని శిలువ మరణాన్ని స్వీకరించలేదు ఎందుకంటే ఇస్రా ఇస్రాయల్ సంబంధాలు ఇస్రాయల్ అందరూ రక్షింపబడతారనే వాక్యం ఉంది కానీ ఎక్కడ పొంది చెప్పండి వాళ్ళు శిల్వను తృణీకరించినప్పుడు ఏ రీతిగా రక్షణ ఒకసారి చూడండి వాక్యం భూముల రాసిన పత్రిక పదకొండవ మనం చూస్తాం ఆ వాక్యాన్ని రూమ్ల రాసిన పత్రిక అధ్యాయము ఇరవై వచనం ఇది బహుముఖ్యమైన వాక్యం ఎందుకంటే చూడండి ఇంత తేటగా ఉంది ఇక్కడ ఇస్లాల్ ఫలందరూ రక్షణ పొందుతారు అనేది వాక్యం కాబట్టి చివరిలో ఇస్లాల్ ఫలు అందరూ రక్షణకు వస్తారు చెప్తా ఉంటారు అన్నట్టు వాళ్ళు కానీ ఆ వాక్యము ఈ వాక్యం మనం అర్థం చేసుకోవాలా అదే రోడ్ల రాష్ట్ర పత్రికలో చెప్తున్నట్టు అసలైన ఇస్లాల్ ఫలు ఎవరంటే నమ్ముకున్న వాళ్ళని ఇరవై వచనంలో మనం ఆ విషయాన్ని చూస్తాం పదకొండవ అధ్యాయము ఇరవై సారీ ఇరవై నుంచి ఇంగ్లీష్లోనేమో ఇరవై ఉంది తెలుగులో ఇరవై ఉంది వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీఎంలో నుండి వచ్చి యువకుల నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపములను పరిహీనించినప్పుడు నా వారికి కలుగు నిబంధన ఇదియే అని భయపడినట్టు చూడండి ఆ నిబంధన నిన్నటి దినాన్ని మనం ఆ యొక్క నిబంధన గురించి మాట్లాడుతున్నాం ఆ మెత్ సంబంధించిన నిబంధన ఇది ఇది అది ఏంటంటే అని భ్రాయపడినట్టు ఇస్రాయేల్ జనులందరూ రక్షింపబడదురు ఈ వాక్యము ఎవరి గురించి మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవుల గురించి అనేది మనం అర్థం చేసుకుంటాం ఎందుకంటే సియోలో నుండి వచ్చి యాకూబ్లో నుండి భక్తిని తొలగించిన వాడు ఎవరు విమోచకుడు విమోచకుడు ఎవరు వేసుకో తప్ప ఎవరు లేరు కాబట్టి ఆ విమోచకుడు వచ్చినప్పుడు నేను వారి పాపంను పరిహరించినప్పుడు నా వారికి కలుగు నిబంధన ఇదియే అని వయబడినట్లు ఇస్రాయల్ జనులు రక్షింపబడతారు కాబట్టి ప్రపంచంలో అందరూ రక్షింపబడాల ఇస్రాయేల్ అంటే ముఖ్యంగా బాగా అర్థం చేసుకోరు ఆయన దగ్గరకు వచ్చిన వాడే విమోచకం దగ్గరకు వచ్చిన వాడే ఎవరైతే తన ప్రాణాన్ని క్రయదనంగా పెట్టిండో ఆయనని స్వీకరించిన వారే కాబట్టి ఇస్రాయల్ జన్ ఎప్పుడు అంటే సెలవు దగ్గరికి వచ్చినప్పుడే కానీ ఈరోజు కూడా చాలా మంది ధృవీకరించింది నేను ఆ పాపులేషన్ చూసి నిన్న నిన్న సాయంత్రం ఇస్రాయల్ నిజంగా క్రైస్తవులుగా మార్చబడ్డ వాళ్ళు ఎందు అంటే లక్ష కంటే ఎక్కువ మొదలెరు దగ్గర దగ్గర లక్ష మంది అంతే చాలా తక్కువే కాబట్టి ఇంకా చాలా మంది ఉన్నారు ఆ దేశంలో మరి వాళ్ళు ఇంకా రక్షణకు రాలేదు ఎందుకు రాలేదంటే ఈ ఈ వాక్యాన్ని త్రీణీకరించారు కాబట్టి మళ్ళీ ఇష్ట రక్షింపబడాలంటే ఖచ్చితంగా విమోచకుని స్వీకరించాలా ఏ శ్రభువే సొంత రక్షకుడు అది వాళ్ళు అప్పుడు కానీ వాళ్ళకి రక్షణ అనుభవం రాదన్నట్టు కాబట్టి ఈ సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం ఈ వాక్యాన్ని మరి కొంచెం ముందుకు వెళ్తాం ఎస్ప్రో తప్ప ఎవరు రక్షకుడు కాదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా తర్వాత నేను లాస్ట్ వీక్ నేను చూపించింది ఏంటంటే ఐదవ అధ్యాయంలో ముఖ్యంగా ఆ ముద్రలు ఏడు ముద్రలు కలిగిన ఆ పుస్తకాన్ని తీసుకోగలిగిన యోగ్యత ఈయనకు తప్ప ఎవరికి లేదు అన్న విషయాన్ని మనం మనం అర్థం చేసుకున్నాం ఆ ముద్రలు విప్పినప్పుడు అందులో ఏముంటాయన్న విషయాన్ని మనం చూడబోతున్నాం యాక్చువల్గా ఆరో అధ్యాయం తర్వాత అవే జరుగుతూ ఉంటాయి అయితే ఆరో అధ్యాయంలో మనం ఆరంభంలో ఏం చేస్తామంటే సారి ఆరో అధ్యాయం మొదటి వర్షంలో ఆ గొర్ర పిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్మని ఉరుము వంటి స్వరంతో చెప్పుట వింటిని ఈ నాలుగు జీవులకు సంబంధించి నేను సెపరేట్గా ఒకసారి చూపిస్తాను మీకు వాక్యం ఎందుకంటే ఏహెచ్కల్ గ్రంథంకి వెళ్ళిపోవాల్సి మనం ఈ ఈ అర్థం చేసుకోవాలంటే అయితే ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్మని కాబట్టి ఆ నాలుగు జీవులని అవి దేనికి సంబంధించిన నేను చూపిస్తాను నాలుగు జీవులు ఏసుబ్రోకి సాదృశ్యంగా ఉంటాయి చూడండి ఆ ఒక ఆ నాలుగులో ఒకటి అని రమ్మని ఉరుము వంటి శబ్దంతో చెప్పుట వింటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడను దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొండి ఉండాను అతనికి ఒక కిరీటం ఇవ్వబడను అతడు జయించచ్చు జయించటకు బయలు వెళ్ళాను కాబట్టి ఈ ముద్రలకు సంబంధించిన విషయం ఇది మొదటి ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు తెల్లని గుర్రం మీద తెల్లని గుర్రం కనిపించాను దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొండి ఉండాను అతనికి కిరీటం ఇవ్వబడను అతడు జయించచ్చు జయించటకు బయలు కాబట్టి ఇక్కడ ముద్రలు విప్తున్నాడు ఎందుకంటే ఏశ్రభు తప్ప ఎవరు విప్పలేరు మనం ఐదో అదేలు చేసినాం కాబట్టి ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా అయితే మనం జనరల్గా రకరకాల కామెంటరీ పుస్తకాలలో చూసినప్పుడు ఒక రీతి ఉంటది కానీ మనకి ఆల్రెడీ దేవుడు ఒక విధానాన్ని నేర్పించాడు ఏంది ఆ విధానం అంటే ఈ ఈ ప్రకటన గ్రంథం అంతా రాయబడింది అనేది అన్యుల కొరకు కాదు హండ్రెడ్ ఇది కేవలం క్రైస్తల కొరికే రాయబడింది హండ్రెడ్ అది మొదట్నే మొదటి అధ్యయననే నేను చూపిస్తున్నా చాలా కాలం కిందట కేవలం రక్షింపబడ్డ వారి కొరికే ఇది రాయబడింది దురదృష్టం ఏంటంటే రక్షింపబడ్డ వారు వీటిని చదవరు క్రిస్టియన్స్ ఎవ్వరు చదవరు 99.99% నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తా కొంతమంది ఫాస్టర్స్ చదువుతారేమో కానీ చాలా మటుకు సంఘాలలో చర్చస్లలో క్రైస్తవులు ఎవ్వరు చదివాడు అయితే ఈ పుస్తకంలో ఒక ముఖ్యమైన విషయం మొదటదేలా నేను చూపించిన దీన్ని చదువువాడు ధన్యుడుంది కాబట్టి ఎందుకు క్రైస్తవులు ధన్యత పోగొట్టుకున్నారు ఈరోజు అంటే ఎవరు చదవలేదు దీన్ని ఎవరు చదవరు కూడా ఈరోజు కూడా ప్రకటన అనగానే వెనకమ్ములు తీస్తూ ఉంటారు అదే ఏంది అర్థంగా మృగాలు రకరకరకాల వింత జీవులు సముద్రంలోకి వెళ్ళి రావడం ఏంది భూమి మీద నుంచి అవన్నీ వింత రకమైన జీవాలు ఒక స్త్రీకి కిరీటం ఉండడం ఏంది సూర్యుడు తా పాతల దగ్గర నక్షత్రాలు ఉండడం ఏంది పిచ్చి పిచ్చి ఉన్నాయి ఏం అర్థం కాదనేసి విడిచిపెడతారు కానీ సంపూర్ణంగా రక్షణ అనుభవంలోకి వచ్చిన వాడికి ఎక్కడలేని ఆసక్తి ఉంటుంది అన్నట్టు నేర్చుకోవాలి ఎందుకంటే భవిష్యత్తు గురించిన జ్ఞానము ఎవ్వరికి లేదు ఈ లోకంలో ఈ సృష్టిలో కేవలం ఏసుపకు తప్ప అది తన బిడ్డలకి ఇవ్వాలనేసి ఈ పుస్తకాలు రాసి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది అందరికీ ఇష్టమే తెలుసుకోవాలని కానీ ఎట్లా తెలుసుకోవాలా ఏ మంత్రగాడు నేర్పలేడు ఏ సైతాన శక్తులు నేర్పలేడు సైతానికి తెలియదురా భవిష్యత్తులో ఏం జరగబోతుందో రేపు ఏం జరగబోతుందో ఎవరికి తెలియదు ఒక ప్రభుకి తప్ప పేదరు గురించి చెప్పలేదా ప్రభు నీ భవిష్యత్తు ఎట్లుండబోతుందో పేదరు వృద్ధాప్యంలో నువ్వు ఎట్లా జీవించగలబోతున్నావు చెప్పినా లేదా యవనస్తం ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా తిరిగినావు కానీ వృద్ధాప్యంలో నీకు ఇష్టం లేని స్థలాన్ని నువ్వు ఏ రీతిగా మరణించబోతుందో చెప్పగలిగినా లేదా ప్రతి ఒక్కడి భవిష్యత్తు ఆయనకు తెలుసు నేను అందుకే ఆయనని మెంబడిస్తాను ఎందుకంటే నా భవిష్యత్తు సురక్షితంగా నా కీర్తన గ్రంథం నలభై అధ్యయాల చూపిస్తున్నాడు ఆయన చేతిలో మన భవిష్యత్తు సురక్షితంగా ఉంది అది లెక్కకు మించినది కాబట్టి నేను ఎప్పుడు భయపడలే భవిష్యత్తు గురించి ఎప్పుడు భవిష్యత్ మన భవిష్యత్తు గురించి మనకు తెలుసు భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయి డేట్స్ ఒకటే మనకు తెలియదు ఎందుకంటే డేట్స్ దేవుడైనా మనకి ఇవ్వలే కానీ సూచనలు ఇచ్చాడు మనం అందుకే సూచనలతోనే మనం ముందుకు వెళ్తా ఉంటాం ఏం జరగబోతుంది ఇప్పుడు ఏం జరుగుతుంది అని ఇప్పుడంతా ప్రపంచం మోసంలో జీవిస్తుందని చూపించిన ప్రపంచమంతా చిక్కబడింది అది ఎప్పుడూ చూపించింది దేవుడు జక్ర గ్రంథంలో ప్రతి ఒక్కరు చిక్కబడ్డారు ఎవడిండల వాడు చిక్కబడ్డాడు ఎవడి ఎవడి రథాలలో వాడు చిక్కబడ అని చూపించిన నేను వాక్యం కాబట్టి ప్రకటన గ్రంథం ఎవరికొరకు రాయబడింది నేను ఇది మరోసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాయి ఈరోజు చూడండి ప్రకటన గ్రంథము ఇది అర్థం కాకపోయినప్పుడు నువ్వు ఎట్టి పర్సులో ప్రకటన గ్రంథాన్ని నువ్వు గ్రహించలేవు ఎప్పటికీ నీకు అర్థం కాదు పుస్తకం ఎంత చదివినా అర్థం కాలేదు చూడండి ఇరవై అధ్యాయము ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం అంటే చివరి పత్రిక చివరి అధ్యాయం బైబుల్ అంతట్లో చివరి అధ్యాయం చివ్వరి పుస్తకం చివరి అధ్యాయంలో ఏముందో చూడండి పదవ వచనం మరి అతను నాతో ఇలాగో చెప్పాను ఈ గ్రంథం ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు ఎందుకు ఆయన విప్పేషండు కాబట్టి ఇంకా అయితే ఇది ఎప్పుడు ముద్ర వేయబడింది నేను పైనవారం చూపించాను మీకు ఒకసారి చూడండి దానికంటే ముందు దానికి ముందు ఇది ముగించి తర్వాత వెళ్దాం అక్కడికి ఈ ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు కాలము సమీపమై ఉన్నది ఖచ్చితంగా మనం ఉన్నాం ఆయన రాకడ చాలా సమీపంగా అయితే ఈ పదకొండవ వచనంలో ఉంది ఇది ఎవరి గురించి రాయబడింది పుస్తకం ఈ పుస్తకంలో ఎవరి జీవితాలు ఉన్నాయనేది కూడా చూపించింది అక్కడ ఎవరెవరు ఏ రీతి గుండబోతున్నారు చివరికి వచ్చే టైంకి అని కూడా చెప్పబడింది ఇక్కడ మొదటిగా చూడండి అన్యాయం చేయవాడు ఇంకాను అన్యాయమే చేయనిమ్ము లేక ప్రాచీన పత్రికల్లో ఏ రీతిగా రాయబడిందంటే కింద ఫూట్ నోట్స్ లో అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చెయ్యును అంటే వాడు సీల్డ్ అన్నట్టు అన్యాయం చేసేవాడు ఇంకా వాడు లైఫ్ అంతా అన్యాయం చేస్తూనే ఉంటాడు అంటూ ఈరోజు జరుగుతుంది అపవిత్రన్న వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము లేక ఉండును సీల్డ్ అన్నట్టు వాడు ఇంకా ఆ వరకొక్కరికే అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయంగానే చేస్తూ ఉంటాడు అపవిత్రంగా జీవించేవాడు ఇంకా అపవిత్రంగానే జీవిస్తూ ఉంటాడు నీతిమంతుడు ఇంకా నీతిమంతునిగానే ఉంటాడు పరిశుద్ధుడు ఇంకా నువ్వు పరిశుద్ధుడుగానే ఉంటాడు ఇక్కడ నాలుగు క్రైస్తవ గుంపులు కనిపిస్తున్నాయి నీకు ఈ బుక్ రాయబడింది క్రైస్తవుల గురించి నాన్ క్రిస్టియన్స్ గురించి కానే కాదు నాన్ క్రిస్టియన్స్కి అసాధ్యం ఇది అర్థమే కాదు కష్టం అర్థం కావడం ఎందుకంటే వాళ్ళు క్లోజ్ చేసేసుకోవడం మైండ్ కానీ ఎవరైతే ఈ ముద్రలు విప్పిండ్రో అతని స్వీకరిస్తే అతనే నీకు ఇవన్నీ బయలుపరుస్తాడు ఏశ్ ప్రభు తప్ప ఎవడు అర్థం చేయలేడు నీ లైఫ్ లో ఇంకొక అవకాశం కూడా ఉండక ఫోర్స్ పెట్టిని అర్థం చేసుకోని నీ అంతటా కూడా పడలేవు దీని గురించి ఇది ఒక రేర్ అవకాశం అని నేను అనుకుంటే ఎప్పటికి నేను ఆల్మోస్ట్ ఒక థర్టీ మోర్ దెన్ థర్టీ ఇయర్స్ నుంచి నేను ఈ పుస్తకం చదువుతున్నా కానీ నాకెప్పుడు ఆ రీతిగా అర్థం కాని లేదు ఇప్పుడు అర్థమైనట్టుగా కాబట్టి చివరి అధ్యాయము చివరి పుస్తకం చివరి పుస్తకం చివరి అధ్యాయం బైబుల్లో ఇక్కడ పుస్తకంలో రాయబడింది ఎవరి గురించి ఈ బైబుల్ అంతా ఈ ప్రకటన గ్రంథం అంతా చెప్తుంది యుగ సమాప్తి చివరికి వచ్చేటప్పటికి నాలుగు క్రైస్తవ గుంపులు ఉంటాయి క్రైస్తవములు అంటే క్రై రక్షింపబడ్డ వారు నాలుగు గుంపులుగా విభజింపబడతారు రెండు కాదు మేకలు గురలే అనుకుంటున్నారు మీరు ఇంతకాలం కానీ కానే కాదు ఇక్కడ రెండు నాలుగున్నాయి ఇక్కడ అన్యాయం చేసే గుంపు ఒకటి ఉంది దాని అపవిత్రమైన గుంపు ఒకటి ఉంది దాని తర్వాత అంటే స్వనీతి వీళ్ళు సత్యం సగం అబద్ధం గుంపింది నీతిమంతుల గుంపు ఎప్పుడైనా కానీ వీడు స్వనీతిని నమ్ముకున్న నేను ప్రార్థన చేసుకుంటున్నా నేను వర్షం చేసుకుంటే నేను ఫాస్టింగ్ ఉన్నాను అనుకుంటున్నాడు కానీ వాడు సంపూర్ణంగా తయారు కాలేదు ఎవడు సంపూర్ణంగా తయారైనా చూడండి నాలుగో గుంపు పరిశుద్ధుడు వారు ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉంటావు అది పర్ఫెక్ట్ గుంపు అన్నట్టు తిరమల్ల కాలంలో కాపాడే గుంపు అది ఎప్పటి నానెస్ట్లీ నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా నువ్వు ధీమాగా చెప్పగలగా నేను పరిశుద్ధంగా నేను చెప్తాను ఎందుకో తెలుసా నేను అపవిత్రంగా ఉన్నప్పుడు నన్ను రక్షించుకున్నాడు నేను అన్యాయస్తునిగా ఉన్నప్పుడు నాకు న్యాయం అనుగ్రహించినాడు న్యాయం అనుసరించి జీవితం అనుగ్రహించిండి నేను స్వనీతి మీద ఆరపడినప్పుడు నన్ను నీతిమంతంగా మార్చుడు నన్ను ఇప్పుడు పరిశుద్ధంగా తయారు చేసుకున్నాడు ఆయన ఒకప్పుడు నేను ఆ మూడు గుంపులలో ఉన్న అందరికెళ్ళి నేను ఆయననే కేవలం ఆయన కృప ద్వారానే నాకు అది అనుగ్రహించబడింది నేను చేసుకున్న గొప్పతనం కానే కాదు నేనేదో పలాన్ని చర్చికి పోయి నేర్చుకుంది అసలే కాదు చర్చి నేర్పదు ఈ శ్రమల కాలంలో చర్చి ఎంతో పనిచేయాల్సింది కానీ అది అందాల ఉద్యానవనమే కానీ మోడైపోయింది పుష్పించలేక ఫలించలేక మోడుగా మిగిలిపోయింది అది మొద్దుగా మిగిలిపోయింది అది ఎప్పుడు చెగించాలా బాధాకరం యాక్చువల్ గా సైతాన్ని విజృంభించి పనిచేసే టైంలో చర్చ్ సైలెంట్ అయిపోయింది అది కూడా చూపించింది దేవుడు మనకి చర్చ్ సైలెంట్ అయిపోతుంది పాటలు బంద్ అయిపోతాయి మ్యూజిక్ బంద్ అయిపోతుంది వాక్యాలు బంద్ అయిపోతాయని కూడా చూపించినాం మనం అవి ప్రభు మనకి చూపించింది ఎందుకంటే ఆయన ఎవరికన్నా ఇవన్నిటిని సీల్స్ ఓపెన్ చేసి చూపించాలని ఆశపడుతున్నాడు ఎవరు చూడాలని ఆశపడతారు వాళ్ళే చూడండి నువ్వు అన్యాయస్తుని అయ్యిండి దాన్ని చూడలేవు నువ్వు అపవిత్రంగా జీవిస్తూ ఆ సీల్స్ని ఓపెన్ చేస్తే చూడలేవు నువ్వు నీతిమంతునిగా ఉన్నా నీకు కనిపించవు కేవలం నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే కానీ ఇవి నువ్వు చూడలేవు నేను ఏదో గొప్ప పరిశుధం చెప్తలేను ప్రయాసపడుతున్నాం పరిశుద్ధంగా ఉండడానికి లోకంలో పరిశుద్ధంగా ఉండాలంటే ప్రతి వాక్యంలో నువ్వు కరెక్ట్గా జీవించడం నేర్చుకోవాలా ప్రభుత్వం సంభాషించడం నేర్చుకోవాలా ఆయన స్వరం వినడానికి నీ చెవులను తయారు చేసుకోవాలా ఉపవాస ప్రార్థనలు ఉండాలా రోజులు రోజులు ఉపవాసాలు ఉండాలా ఆయన సైన్యంలో గంటలు గంటలు ప్రార్థనలో ఉండాలా గంటలు గంటలు ఆయన స్వరం వినడానికి సిద్ధపడుతుండాలా ప్రభ నాకు ఇంకా వినిపిస్తలేదు ప్రభావ అట్లా అట్లా లైట్గా వినిపిస్తుంది వాయిస్ పర్ఫెక్ట్ క్లియర్గా వినిపించాలా కానీ నువ్వు ఈ ఆలో ఒకప్పు సౌండ్స్తో నువ్వు నిమగ్నం అయిపోయినావు కాబట్టి ఆ సౌండ్స్ నీకు వినిపిస్తలేవు నీ కుటుంబంలో ఉన్న సౌండ్స్ నీ ఉద్యోగంలో ఉండే సౌండ్స్ నువ్వు షాప్కి పోయినప్పుడు వచ్చే సౌండ్స్ ఈ లోకంలోని సౌండ్స్ ఎక్కువైపోతే ఎట్లా వినిపిస్తాయి చెప్పండి అవి ప్రకృతి సహజమైన సౌండ్స్ ఇది ఆత్మీయమైన సౌండ్ ఆయన మాట్లాడితే ఉరుము లాగుందంట అక్కడ మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథంలో ఆయన స్వరం ఎట్లుంది ఆ జీవులలో ఒక జీవి మాట్లాడినప్పుడు ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్మని ఉరుము వంటి స్వరంతో చెప్పుట వింటిని కాబట్టి సరే నేను ఇప్పుడు ఈ తెల్లని గుర్రం ఎవరు దేనికి సంబంధించింది మనం ఎన్నిసార్లు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ సిక్స్టీ అవర్స్ అనుకుంటా జకరే గ్రంథం ఎవరైనా జ్ఞాపకం చేస్తారా అరవై గంటలు అనుకుంటుంది దగ్గర దగ్గర అరవై కాదన్నా డెబ్బై 70 గంటల డెబ్బై గంటల రికార్డింగ్స్ ఉన్నాయి జకరే గ్రంథం మీద నేను అనుకుంటా ప్రపంచంలో ఎక్కడ కూడా అన్ని రికార్డింగ్స్ ఉండకపోవచ్చు ఒక్క పుస్తకం మీద కేవలం జకరే గ్రంథం మీద సెవెంటీ అవర్స్ ఆఫ్ రికార్డింగ్ అంటే ఆ రోజుల్లో మనం ఎంత కష్టపడ్డమో ఊహించుకోండి అక్కడ ఉంది యాక్చువల్గా అక్కడ క్లూస్ ఇవన్నీ జరగబోతున్నాయి త్వరలో భయంకరమైన రోగం రాబోతుంది మనుషులు కుప్పలు కుప్పలుగా పడేసేస్తారని ఉంది అక్కడ వాక్యం మనం చూసినాం అది ఎగ్జాక్ట్లీ ఫోర్ ఇయర్స్ కితాం సెవెంటీ అవర్స్ మనం అంతగా ప్రయాసపడి వాటిని నేర్చుకున్నాము నేను అనుకుంటా ఎవరికి కూడా అంత స్పెషల్ పవర్ ఇవ్వలేదు దేవుడు అధికారం ఇవ్వలేదు మనకి ఇచ్చింది అధికారం ఇవన్నీ ఊరికనే మనకు అర్థమైపోతాయి ఎందుకంటే ఆ రోజు సీల్స్ ఓపెన్ చేసి మనకు చూపించింది దేవుడు ఇప్పుడు ఓన్లీ నెరవేరుతున్నాయి బుర్రల తీర్పు మన కాలంలో కాబట్టి ఇక్కడ ఈ ఆరో అధ్యాయం అంతా ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయాలే దీర్ఘంగా ఆయన చెప్పినట్టు మనం చూస్తా ఉన్నాం ఇక్కడ కాబట్టి కొన్ని కొంచెం క్లుప్తంగా ఇది ఎప్పుడు ముద్ర వేయబడిందని నేను చూపించిన ఒకసారి దానియాల గ్రంథంలో చూడండి దానియాల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం కాబట్టి మనం ఈ విషయం అర్థం చేసుకోవాలా ప్రకటన గ్రంథం అంతా ఎవరి గురించి చెప్పబడుతుంది అంటే ఈ నాలుగు గుంపుల గురించి మొదటి గుంపు అన్యాయం చేస్తూనే ఉంటుంది అంటే దేవుని వాక్యాన్ని ఉల్టా చేయడం తిరిగి లేవి క్రమానికి తీసుకొని పోవడం అది ఉల్టా చేయడం అన్నట్టు అది అన్యాయం చేస్తున్నారు దేవుడు చెప్పిన ఆయా న్యాయ విధులను అన్నిటినీ తారుమారు చేస్తూ ఉంటారు ఎక్కడ కూడా మనము ఇతరుల బాగోగులు ఆలోచించే వాళ్ళలాగానే ఉండం ఎక్కడ చేసిన స్వార్థము ఎక్కడ చూసినా ధనాపేక్ష ఇది ఎవరిలో ఉంది చెప్పండి అన్నిలలో ఉందంటే మనం వాళ్ళని ఎప్పుడు తప్పు పట్టదు అన్నాడు ఎందుకంటే పాపం వానికి అన్యాయం వాక్యం తెలియదు వాడు వాక్యంలో లేడు వాక్యం క్రింద లేడు బానిసలాగా ఇసల్ పదులు వాక్యం క్రింద బానిసల్లాగా రక్షింపబడ్డ వాడు వాక్యంలో ఉంటాడు మళ్ళీ వాక్యంలో ఉన్నా కూడా నువ్వు ఎందుకు అన్యాయంగా చేస్తున్నావు అంటే నువ్వు వాక్యంలోకి వెళ్ళి బయటకు వచ్చేసినావు నువ్వు ఇంకా అపవిత్రంగా జీవిస్తున్నావు అంటే ఈ లోకాన్ని ప్రేమించడము విగ్రహారాధన ఈ లోకంలో ప్రతిది దేన్ని నాకంటే మీరు ఎక్కువగా నన్ను ఎక్కువ దేని ప్రేమించడం మీరు నాకు పాత్రలు కానరు నాకంటే మీరు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారు తల్లిదండ్రులను బంధుమిత్రులను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెలను ఎక్కువ ప్రేమిస్తున్నారు ఈ లోకంలో నాకంటే మీరు ఎవరిని ఎక్కువ ప్రేమించారో నాకు పాత్రలు కావని చెప్పిండి మన ప్రభు మనం మనం అన్నిటినీ గ్రహించగలిగినాం తన ప్రాణాన్ని పోటుకున్న వాడు ఈహ పరమందు దాన్ని నూరు రెట్లు తిరిగి పొందుకోనున్నాడు వాళ్ళ మనం ఎప్పుడో పోటుకోన నీకు నీకు నీ విలువైన విలువైన నీ జీవితంలో ఏది బహు ప్రీతికరమైన దాన్ని అటువంటి గుంపు అది ఎట్లుంటది అది అపవిత్రంగానే ఉంటుంది చేసుకోకపోతే ఈ లోకంలో దేని ప్రేమించను అపవిత్రమైంది ఎందుకంటే ఇది నిషిద్ధమైంది లోకం ఈ లోకానికి అధిపతి వాడు సైతాన్ వాడు ఇక్కడ అన్ని వాణి సిస్టమ్స్ ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్స్ అన్ని వాణి సిస్టమ్స్ లాగానే మారుతూ ఉంటాయి న్యాయం లాగా కనిపిస్తుంది అంతా అన్యాయం ఉంటుంది ఇలా ఉంటుంది ఇక్కడ న్యాయవిధి ఉంటుంది న్యాయస్థానం ఉంటుంది పోలీస్ కంట్రోల్ ఉంటుంది పోలీస్ సిస్టమ్ ఉంటుంది లాండ్ ఆర్డర్ ఉంటుంది కానీ అవి లాండ్ ఆర్డర్ లాగా పనిచేయనే పని ఎక్కడ చూసినా మోసమే ఉంటుంది అనేది లంచగొండితనము న్యాయాధిపతులే లంచాలు తీసుకుంటారు మన దేశంలో కానీ ఎక్కడైనా కానీ ప్రపంచం అంతట్లా లంచాలు తీసుకుంటారు అడ్వకేట్సే లాయర్సే లంచాలు తీసుకుంటారు అందుకే నేను ఒకసారి చాలా కాలం వాక్యం చెప్పిన లాయర్లు పర్లోకరికి పోవడం అసాధ్యం ఎందుకంటే వాళ్ళు అబద్ధాన్ని సపోర్ట్ చేశారు కదా కోర్టులో మళ్ళీ ఎట్లా సమర్థించుకుంటున్నట్టే నా వృత్తి కదా బ్రదర్ నేను బ్రతకాలి కదా బ్రతుకుతీరు కొరకు నువ్వు అబద్ధాన్ని కాపాడుకుంటున్నావు అంటే నువ్వు అన్యాయం చేసేవాళ్ళలాగా చాలా మంది డాక్టర్స్ ఎందుకు పరలోకం పోవాలి చెప్పండి వాళ్ళు వాడు ఎప్పుడు కూడా తెలిసి కూడా వాడు యథార్థంగా పేషెంట్ని ట్రీట్ చేస్తలేడు వాడు నేర్చుకుందే కరెక్ట్ అనుకుంటూ వాడికి అబద్ధం నేర్పి కూడా వాడు తెలియదు మేడం చదువుతప్పుడు ఫోర్ ఇయర్స్ వాడికి అన్ని అబద్ధాలు నేర్పుతారు ఫార్మకాలజీ అనే సబ్జెక్టులో మనిషికి మన శరీరానికి అన్ని మందులు దినిపించి బ్రతికింపజేస్తారు కానీ మందుల బదులు ఆహారం దినిపిమని చెప్తుంటారు ఏమైనా తినేసి కానీ మందులు అంటున్నారు అది అబద్ధం కదా అట్లా వాళ్ళ శరీరాలన్నీ కృషించి అనేసి మనం తృణీకరిస్తలేం ఇంగ్లీష్ మందుని కూడా స్వీకరిస్తాం మనం కానీ ఏది ఏ టైంలో వాడాలన్నా నువ్వు తెలుసుకోక మనుషులని అందరినీ మరణం కాండ డాక్టర్స్ వలననే ఎక్కువ మంది చనిపోతున్నారు ప్రపంచంలో అనే సైంటిఫిక్ రిపోర్టు డాక్టర్స్ ఇచ్చే రాంగ్ ప్రిస్క్రిప్షన్స్ వల్లనే ఎక్కువ మంది చనిపోతున్నారంట నరహత్య నరహంతకుడు కాదా మరి ఎట్లా తప్పించుకుంటాడు చెప్పండి శిక్ష నువ్వు తెలిసి హత్య చేసినా తెలియక హత్య చేసినా నువ్వు ఆ నరహంతకుడువే కదా తప్పకుండా నీకు శిక్ష అందుకే కాబోలు ఆ రెండు ఫీల్డ్స్గా నేను నెగలేకపోయినాను కాబట్టి ఈ ముద్రలు దాని కాలంలో వేయబడ్డాయి నేను చూపించిన పోయిన వారు ఒకసారి మరోసారి దానియల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము దానియల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము బహు ముఖ్యమైన పుస్తకం ఇది బైబిల్లో దాని గంధము తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో చూస్తాము దాని తర్వాత పన్నెండవ అధ్యాయులు కూడా చూస్తాము ఒకసారి చూడండి తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనంలో తిరుగుబాటు చే తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయటకును ద్రోక్ష నిమిత్తము ప్రశ్తం చేయటకును చూడండి యుగాంతము వరకు ఉంటున్నట్టు నీతిని బయలుపరచటకును ఇక్కడ నాలుగున్నాయి మళ్ళా తిరుగుబాటును మాన్పుటకును పాపంను నిర్వా నివారణ చేయటకును దోషము నిమిత్తము ప్రాయశ్చితం చేయటకును చూడండి ఇవన్నీ ఎవరు చేస్తారు తిరుగుబాటును మాన్పే వాళ్ళు ఎవరు పాపంను నివారణ చేయవాళ్ళు దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం దోషం నిమిత్తం అంటే మన మీద ఉన్న దోషం నిమిత్తము దానికి ప్రాయశ్చిత్తమైన ప్రాణాన్ని చేసింది ఇవన్నీ ఏ చాల గురించి దావిదం దానియాలు మాట్లాడుతుంది అక్కడ ఇంకా ధాన్యాలు కూడా యువత గోత్రంలోకి వెళ్ళి వచ్చిన కదా దానియాలు కూడా మన దావిదు సతతి నుంచి వచ్చిన కదా యుగాంతము వరకు వరకు ఉండునట్టి నీ నీతిని యుగా వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణం నాకును డెబ్బది వారంలో విధింపడను ఇది డెబ్బై వారాల ప్రవచనం అంటుంది నేను ఛాన్సా కూడా మేము ధ్యానించినాం గతంలో ఎప్పుడన్నా అవకాశం ఉంటే మరి దీర్ఘంగా ధ్యానిస్తాం మనము కానీ మనం ఇప్పుడు మనకు ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తాం ఇక్కడ కూడా నాలుగు గుంపుల గురించి మాట్లాడుతున్నాడు ఆ నాలుగు గుంపులను రక్షించడానికి వరకు ఈ లోకంలోకి వచ్చింది చెప్తుంది ఈ వాక్యం కానీ ప్రకటన గ్రంథం చివరికి అధ్యాయకు కూడా వాళ్ళు ఉన్నారు నాలుగు గుంపులు కానీ నాలుగు గుంపులు రక్షణ పొందుతలేదు ఆ గుంపులు ఎట్టి పసు పోవు అన్యాయం చేసేవాళ్ళు అప్రంగా ఉండే వాళ్ళు ఎట్టి పసులో పరలోక రాజకపోలేరు నీతిమంతుడు వాడు స్వనీతిని ఆధారపడ్డవాడు ఓన్లీ పాటలు పాడుకొని వర్షం తీసుకుని వెళ్ళిపోయేవాడు యథా సోమవారం నుంచి శనివారం వరకు యథావిధిగా జీవించే వాళ్ళు పరిశుద్ధులే వీటన్నిటిని గ్రహించి నీతి మంతులని సిద్ధపరిచేవాళ్ళు నీతిమంతులని దేవుతట్టు నడిపించేవాళ్ళు వీళ్ళు కాబట్టి యుగా అంతం వరకు నీతిని ఆయన మనకు అనుగ్రహించలేసి ఈ వాక్యం చెప్తుంది కాబట్టి ఒకసారి ధాన్యాల గ్రంథము పన్నెండవ అధ్యాయము అక్కడ మనం చూస్తాము దాన్ని ముద్రలకు సంబంధించింది ధాన్యాల గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనంలో ధాన్యాల గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనంలో ధాన్యాలతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు ధాన్యాలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపము ఇది నేను పరివారం మీకు డీటెయిల్ గా కనెక్ట్ ఇస్తున్నాను ఇప్పుడు అయితే అంత్యకాలం వరకు ముద్రింపము ఎవరు మాట్లాడుతున్నారు దేవుడే మాట్లాడుతున్నాడు ఆయనతో దాన్యాలు ఈ నీవు ఈ మాటలను అంటే ఈ ప్రవచనములన్నిటినీ మరుగు చేసి మరుగు చేయమంటున్నాడు దాన్ని చెప్పొద్దు అందుకే కొన్నిసార్లు బయలుపరిచినప్పుడు దేవుడు నేను చెప్పను ఎందుకంటే ఆయన చెప్తాడు ఎప్పుడు చెప్పాలో ఎప్పుడు చెప్పొద్దనాడు కొన్ని విషయాలు ముఖ్యంగా ఎవరైనా ఎవరి గురించి నాకు ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు కొన్ని విషయాలు బయలుపరిచినప్పుడు ఆయన ఆయన టైమింగ్ ఇస్తాడు దీన్ని రిలీజ్ చేయాలనే వద్దా అందుకే కొన్ని కళలు మర్చిపోతాం కళలో కొన్ని బ్రదర్స్ గురించి కొంతమంది సిస్ గురించి బయలుపరుస్తాడు దేవుడు కానీ తెల్లవారు మర్చిపోతాం ఎందుకంటే ఆయన ఇంకా ఇంకా మనకు టైమింగ్స్ ఇదాపరచింది నువ్వు అడిగినా నీకు చూపిస్తున్నా కానీ నువ్వు ఇప్పుడు బయలుపరచడానికి వీల్లేదు నువ్వు చెప్పడానికి వీల్లేదు దానికి ఒక టైం అంతే ఆ టైం మలనే మళ్ళా నేను నీకు చెప్తా జ్ఞాపకం చేస్తా అప్పుడు ప్రజలకు చెప్తావు అది విధానం అన్నట్టు కాబట్టి నీవు ఈ మాటలను మరుగు చేయము వీటిని నువ్వు ఎవరు చెప్పకు అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపు అంత్యకాలం వరకు అంటే ఈ లోకము ముగించేంత వరకు దీన్ని ముద్రింపమన్నాడు మళ్ళీ ఐదవ అధ్యాయంలో మన ప్రభు ఇప్పేసాడు వీటిని ఐదవ అధ్యాయంలో తీసేసుకున్నాడు ఆరవ అధ్యాయం మొదటి వచనంలో తర్వాత దాన్ని ఇప్పేస్తున్నాడు మొదటి ముద్ర విప్పినప్పుడు గుర్రం తెల్లని గుర్రం అట్లనే రెండవ ముద్ర మూడవ ముద్ర మూడవ ముద్ర టైంలా బహు కష్టతరంగా ఉంటది ఆ ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం అయితే ఈ ముద్రలకి ఏడు బూరలకి సంబంధించిన విషయాలు కొంచెం కష్టము అర్థం కానీ ఏడు గుర్రెల ఆరు మనం ధ్యానించినాం చాలా సంవత్సరాల కాబట్టి ఏమంత కష్టం కాదు మనకి ప్రార్థం చేసుకోవడానికి ఒక్కొక్క ఒక్కొక్క బూర ఊదినప్పుడు ఏం జరిగింది ఒక్కొక్క ముద్ర వికినప్పుడు ఏం జరగబోతుంది అని రాయబడింది ఇందు పుస్తకం కాబట్టి ఈ మాటను మరుగు చేసి అంత్యత అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపు ఇప్పుడు చూడండి చాలా మంది నలు దిశల తెలివి అధిక అని నాతో మాట్లాడు గాబ్రియలను అతను చెప్పాను కాబట్టి గాబ్రేల దూత దేవుని యొక్క వాగ్దానం తీసుకొని దానితో చెప్తున్నాడు నువ్వు దాన్ని దేవుని యొక్క మాట ఇది గాబ్రేల్ దాన్ని దాన్ని మరుగు చేసి అంత్యకాలంకి ఈ గ్రంథం ముదిరింపల ఆ రోజు అంత్యకాలంలోనే అది తిరిగి విప్పబడుతుంది ను దాన్ని ఇవ్వడానికి వీల్లేదు నువ్వు యువనికి చెప్పడానికి వీల్లేదు నీకు కూడా అర్థం కాదు ఎందుకంటే ధాన్యాలు నువ్వు అడిగినే నీకు చెప్పలేదు చాలా విషయాలు నీకు అవసరం లేదు ధాన్యాలు నీ కాలం నువ్వు నీ కాలంలో నీ వంతులో నువ్వు ఉంటావు ఇంకా నువ్వు వెళ్ళిపోయి లోకాన్ని విడిచిపెట్టి నీకు అవసరం లేదు ఎందుకంటే నీ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఇవన్నీ నెరవేరుపోతున్నాయి నువ్వు తెలుసుకోవడం కూడా ఏం చేస్తావు ధాన్యాలు నీ కాలంలో ముగించుకుంటున్నావు కాబట్టి నీకు అవసరం లేదు అందుకే వీటిని మరుగు చేయి ఒక తరం వాళ్ళు రెండు వేల సంవత్సరాల తర్వాత వీటిని చూడబోతున్నారు వాళ్ళు ఎప్పుడు చూస్తారు ఎవరైతే ఇది ముద్రించమని నీకు అధికారం ఇచ్చింద్రో వాళ్ళే ఈ ముద్రలు విప్తారు ఇవన్నీ యూత గోత్రంలోనే నెరవేరుతున్నాయి అవన్నీ తానీయులు అదే గోత్రానికి సంబంధించిన ఆయన అప్పగించిన దేవుడు వీటిని ముద్రించమని మళ్ళీ ఏ వాటిని విప్తున్నాడు ఎందుకంటే మనుషులు ఎవ్వరు విప్పలేరు కానీ పేతుర్తని అంటున్నాడు నువ్వు భూమి ఏది విప్తావో అది పర్లకు మంది విప్పడను ఏది బంధిస్తావో అది పర్లకు బంధింపడున్నాడు అంటే మనకి తన బిడ్డలకి ఆయన ఆ యొక్క ఆజ్ఞని ఇస్తున్నాడు ఆ యోగ్యతని ఇస్తున్నాడు విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి క్రీస్తు కలిగిన మనసును ధరించుకుంటే ఏమవుతుంది తెలుసా ముద్రలు విప్పినప్పుడు నువ్వు వాటిని బహుతేటగా అర్థం చేసుకోగలవు ఎందుకు అంటే అంత్యకాలం వరకు ఇది ముద్రింపబడింది ఇప్పుడు ఇప్పుడు విడుదలైంది తర్వాత చాలా మంది నలుగు దేశాల నుంచి సంచరిస్తారంట ఇది నెరవేరుతుంది కదా అటు ఇటు అటు ఇటు తిరిగినందుక తెలివి అధికమవుతుంది తెలివి ఎప్పుడు అధికమవుతుంది జల్సా ఇక్కడ చాలా తీటగా ఉంది నువ్వు మీ ఊర్లోనే కూర్చుంటే కాదు నీకు తెలివి నీకు రాదు తెలివి నువ్వు ఒక్కట ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడై ఉంటే తెలివి రాదు నీకు తెలివి రావాలా నీ తెలివి అధికం కావాలంటే అనేక ప్రాంతాలకు పోవాలంట ఇక్కడుంది వాక్యం నలు నుంచి సంచరించి అటు ఇటు అటు ఇటు సంచరిస్తున్న నీకు తెలివి అధికమవుతుందంట అప్పుడు బహు బాగా జీవించగలవు ఈ లోకంలో మస్తి ఆక్రాంతలు సంపాదించుకుంటావు మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటావు ఎక్కడ వచ్చిన గొంగలు ఉంటే మటుకు నీకు తెలివి రాదంటుంది వాక్యం తెలివి ఓ అర్థం చేసుకోవాల ఆత్మీయ స్థితిలో కూడా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే నలు దిశల నుంచి ప్రజలందరూ వచ్చినప్పుడు వీటినిది అర్థం చేసుకోగలరు తెలివి అధికమవుతుంది చూడు అప్పుడు వీటిని పరిశీలించడం స్టార్ట్ చేస్తారు ఈ వాక్యలు కానీ ఎవరికి అది అనుగ్రహించబడుతుంది తెలివి ఉంటే కాదు ఉంటే కానీ అది అక్కడ మనం చూస్తున్నాం కూడా ఐదో వర్షంలో ఏం చూస్తామంటే దానేలను నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి ఆవలి ఎడ్డున ఒకడును ఏటి ఈవలి ఎడ్డున ఒకడు నిలిచిరి ఆ ఇద్దరిలో ఒకడు నార బట్టలు ఏటి నీళ్ల ఆడుచుండు వాణ్ణి చూచి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమగనని అడగగా కాబట్టి ఎవరు నడుతున్నాడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి నడుతున్నాడు ఈ వ్యక్తులు ఎవరు అనేది మనము ఒకసారి అర్థం చేసుకోవాలా నారబట్టలు ఎవరికి సూచనలు లాగుంటాయి నార బట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న మనిషిని మాటను నేను ఏమనగా అతడు తన కుడి చేతిని ఆకాశం వైపుకెత్తి నిత్య జీవియగు వాని నామంను ఒట్టు పెట్టుకుని ఒక కాలము కాలములు అర్ధ కాలము పరిశుధ యొక్క బలమును కొట్టివేట ముగింపబడక బడగా సకల సంగతులు సమాప్తం అర్థం చెప్పాను కాబట్టి ఇక్కడ బాగా అర్థం చేసుకోండి పరిశుద్ధ జనం యొక్క బలము కొట్టివేయబడుతుంది అది ముగింపబడుతుంది ఒక దీనికి సంబంధించి మనం చూసినాం కాలము కాలంలో అర్థకాలంలో సంబంధించి డీటెయిల్ నేను చూపించిన గతంలో ఇప్పుడు అంత నేను చూపించాను కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధ జనం యొక్క బలమును కొట్టివేయట ముగింపబడగా పడగా సకల సంగతులు సమాప్తం ఇప్పుడు మీరు చెప్పండి పరిశుద్ధ జనగం అంటే ఎవరు ఇస్రోల్ ప్రజల క్రైస్తవుల ఎప్పుడు మీకు ఖచ్చితంగా డౌట్ ఉంటుంది మీ మైండ్ లో దాని వాళ్ళు గురించి మాట్లాడుతున్నాడు ఎవి ఇవన్నీ ఎప్పుడు జరగబోతున్నాయి పరిశుద్ధ జనం యొక్క బలమును కొట్టివేయట ముగింపబడగా ఇది ప్రకటన కూడా మనం చూసినాను ప్రతి క్రైస్తవుడు హతసాక్షి అవుతాడు అందరూ మరణిస్తారని ప్రవచనం చూపించిన ఎన్ని ఎన్నిసార్లు ఈ ప్రవచనం దానికి సంబంధించిందే కాబట్టి క్రైస్తవులు అందరూ మరణించే టైం రెడీ అవుతుంది సరే కొందరు తెగులేకపోతున్నారు అది డిఫరెంట్ ఇష్యూ కానీ కొందరు కత్తి చేత కత్తి వాత చేత కూల్తారు అపుష్టకరంలో వాళ్ళు ఏ రీతిగా చం చంపబడినరో అవన్నీ తిరిగి నెరవేరబోతున్నాయి అపుష్టకరం అంటే ఆ మొదటి రెండు సంవత్సరాలు దాని తర్వాత సంవత్సరాలకి మరీ ఎంతమంది క్రైస్తలు ప్రపంచం చనిపోయినారు ఇప్పుడు రెండు సంవత్సరాలు మరొక వెయ్యి సంవత్సరాల తర్వాత జరుగుతుంది ఇవన్నీ పరిశుద్ధ జనం యొక్క బలం అంతా అప్పుడు ఈ సంగతులు సమాప్తం అవుతాయి ప్రటంగంలో రాయబడ్డాయి అన్నీ అప్పుడు ముగిస్తాయన్నట్టు నేను అన్న చిమ్మని దేవుడు ఎందుకు క్రైస్తవులని మరణానికి అప్పగిస్తుందంటే అన్యాయం చేసేవాడు అపవిత్రంగా జీవించేవాడు ఎట్లా ఆయనకి ఇష్టంగా జీవించగలరు నువ్వు నీతిమంతు చెప్పుకొని స్వనీత స్వనీతిగా స్వనీతి మీద ఆధారపడితే నేను క్రైస్తవ చెప్పుకొని అన్నంలాగా జీవిస్తే నేను ఏరితే మార్చుకోవాలా శ్రమల పోనిచ్చి శ్రమలలో నువ్వు బుద్ధి తెచ్చుకునేటట్టు నేను మార్పు చేస్తాడు ఈరోజు జరుగుతుంది అదే ప్రపంచం అంతట కొన్ని భరించరాని ప్రశ్నలు అందిలేస్తున్నారు ఎందుకంటే కొంతమంది పాస్టర్స్ ఇంతకుముందు ఈ వైరస్ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వారు సవాల్ చేసిన వారు ఒక పెద్ద మనిషి ఒక పెద్ద పాస్టర్ సవాల్ చేసి ఏమనంటే అవన్నీ నా కళ్ళు దొరికినాయి నేను చెప్పగలుగుతున్నాను ఆధారాలతో ప్రపంచం నుంచి ప్రతి అధికారి నేను అధికారం రమ్మను నేను తరిమి తరిమి కొడతా ఈ వైరస్ అని చెప్తున్నాడు రికార్డింగ్ ఉంది వీడియో రికార్డింగ్ అందరిని నా దగ్గరికి రమ్మను వాళ్ళ ఎదుట నేను దీన్ని తరిమి తరిమి కొడతా అన్నాడు దాని తర్వాత కొంతకాలానికి ఆయనకు పట్టింది వైరస్ పడితే హాస్పిటల్కి పోయి మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని బయటకు వచ్చిండు బయటకు వచ్చుకొని సండే వాక్యం చెప్తున్నాడు నేను మూడు లక్షల ప్యాకేజ్ ఖర్చు పెట్టి నేను దగ్గర బయటకు వచ్చినాను చెప్పండి మళ్ళీ ఇది ఓడి పట్టుకున్నాడు అన్ని పట్టుకుండు ఎందుకంటే యూట్యూబ్ కదా వీళ్ళు నేను అందుకే కొంతకాలం ఆపేసిన యూట్యూబ్ యూట్యూబ్లో పట్టుకుంటారు వీటన్నిటిని అన్నిలు పట్టుకొని చూడు ఒకరోజు ఇట్లా మాట్లాడిండు ఇప్పుడు ఇంట్లో మాట్లాడుతున్నాడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు లాగా మాట్లాడుతున్నారు పాస్టర్స్ వాళ్ళకి తెలియదు ఈ వైరస్ గురించి ఇది ప్రభువు తన ఉగ్రత నీళ్ళు ఈ లోకం మీద కుమరించిందని కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు పాస్టర్లకి కాబట్టి అది సైతాన్ని దాన్ని బంధిస్తా కరోనా నేను బంధిస్తున్నా అసలు వాళ్ళకి అర్థమే కావట్లేదు అది బంధించలేకపోతున్నారు దానికే బానిసలేకపోయి మరణిస్తున్నారు కాబట్టి అన్యాయం చేసేవాళ్ళు అపవిత్రంగా జీవించే ఎట్టి పసిలో ఉండలేరు ఆయన ఎదుట ఆ మొదటి రెండు గుంపులు తెగవేయబడి చత్తురని జక్ర చూపించిన ప్రవచనం మూడవ గుంపు నీతిమంతుల గుంపు వెండి వెండిని శోధించినట్లు వాళ్ళని నేను శోధిస్తాను అగ్ని పుటం వేయబడినట్లు వాళ్ళని నేను మంటలో నుంచి బయట తీసుకొని వస్తాను శమల గుండ తీసుకొస్తా మూడో గుంపును నాలుగో గుంపు ఆయన చెంగును ముడివేయబడిందని చూపించిన వాక్యం నువ్వు పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధిని చెంగుల ముడివే ముడివే ఈ గుంపు ఏ రీతిగా శ్రమలుండా పోబోతుంది అనేది ఈ యొక్క ఆరవ అధ్యాయం నుంచి మనం చూస్తున్నాం ఇవి ఆరవ అధ్యాయంలో సిద్ధపరుస్తుండవంటి శ్రమలు చూడబోతున్నారు అని సిద్ధపరుస్తున్నాడు నువ్వు మొదటి రెండు గుంపులలో ఉంటే నేనేం చేయలేను కానీ దురదృష్టము నువ్వు మూడో గుంపులు ఉన్నావు ఏదది నీతిమంతుల గుంపు నీతిమంతులు ఎవరంటే కింద కూర్చొని పాటలు విని ప్రార్థనలు తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు సోమవారం కాబట్టి వీళ్ళందరూ ఏ రీతిగా శ్రమల గుండా వెళ్తారు చూపించిన ఏంటంటే తూర్పు దిక్కు నుంచి ఆ యొక్క క్రూర క్రూర పక్షి గురించి సంబంధించిన విషయాలు మీకు చూపించిన వరం తూర్పు దిక్కు నుంచి ఆ క్రూర పక్షి రావడము వీళ్ళందరూ దానికి బలిగా లేక దాని బానిసత్వంలోకి వెళ్ళిపోవడం అన్న విషయాన్ని మనం చూస్తున్నాం తూర్పు నుంచి వచ్చేటిది బబులోను కాబట్టి అందరూ బబులోనికి బానిసల్లాగా పోబోతున్నారు అందరూ శ్రమల గుండా బానిసత్వం అంటేనే శ్రమకు సంబంధించింది కాబట్టి దేవుడే దాన్ని నడిపిస్తుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం మటుకు ఎట్టి పసులో వీటికి సంబంధం వీటి గురించి మనం భయపడం ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలా ఎందుకంటే దేవుడే మాట్లాడుతున్నాడు మనం చూస్తాం అది చూస్తామంటే ఏహెచ్కల్ గ్రంథాలు చూసినాం పదిహేడవ అధ్యాయంలో పోయిన వారము అదే గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో అధ్యాయంలో మనము తూర్పు గాలిని తూర్పు గాలి అది శత్రువుకి సంబంధించి రాబోతుంది అనే విషయాన్ని అదే రీతిగా ఏషియా గ్రంథం నలభై ఆరో అధ్యాయంలో చూసినాం ఆ యొక్క పక్షిని దేవుడు తీసుకొని రాబోతుంది కానీ ఒక విషయం అర్థం చేసుకోండి ఆ మొదటి రెండు గుంపులు వాటికి చిక్కబడతాయి ఎందుకంటే మొదటి రెండు గుంపులు వాటితో సహవాసంలో ఉంటాయి కాబట్టి తూర్పు క్రూర పక్షితో ఆ క్రూర పక్షి నేను చూపించిన బబులూన్కి సాదృశ్యం అది ఒక దేశం కాదు అది ఒక వ్యవస్థ ప్రపంచం అంతటా ఉందని ఈరోజు క్రైస్తవ జీవితం బబులోన్లో బానిసలాగున్నారు ఒకప్పుడు వాళ్ళు ప్రకృతి సహజంగా ఉన్న ఇస్పాయలు బానిస లాగా పోయినారు బబులోనికి అక్కడ నుంచి వాపస్కి వచ్చింది ఇప్పుడు క్రైస్తవులు వాపసు దానికి పోతున్నారు ఎందుకంటే అసలైన ఇస్లా క్రైస్తవులు కాబట్టి ఈ ప్రవర్శనాలు తిరిగి తిరిగి నెరవేరుతున్నాయి వీళ్ళందరూ దానికి బానిసలు మనం ఉంటుంది ఇప్పుడు బబులోని కాలం అనేది వాక్యంశ మనకి కాబట్టి ఈ యొక్క తూర్పు నుంచి రాబోతుంది ముఖ్యంగా చైనా దేశం కూడా ఉంది అసలు చెప్పాలంటే అక్కడ నుంచి వచ్చింది కదా ఇది ఈ క్రూర పక్షి రూపకంగా కాటు వేసింది మనుషులను ఓ రీతిగా ప్రకృతి సజ్జంగా చెప్పాలంటే కానీ మనకు తెలిసి ఇవన్నీ ఆత్మీయమైన విషయాలు నీ పక్కనే ఉంటుంది కాటు వేసేడు అనేది కాబట్టి వచ్చే వారము ఈ యొక్క అధ్యాయంలోని ఆ ముద్రలకు సంబంధించిన విషయాలు మొదటి ముద్ర దేనికి సంబంధించింది ఆ తెల్ల గుర్రం ఏంది ఎవరికి సంబంధించింది అన్న విషయాలు నేను మీకు వచ్చే వర్గం బహుదీర్ఘంగా చూపిస్తా అంతవరకు మనం మటుకు భయపడం ఈ విషయం అర్థం చేసుకోండి నువ్వు పరిశుద్ధుల గుంపులో ఉంటే కానీ నువ్వు కాపాడబడలేవు నీతి మంతులు అందరూ వాళ్ళ స్వన్నిధి మీద ఆర్పడ్డ అంటే జస్ట్ టూ అవర్స్ వర్షిప్ గ్రూప్ అన్నట్టు ఇది ఒక సండేనే చర్చ అనిపిస్తారు వీళ్ళు క్రిస్టియన్స్ లాగా రెస్ట్ ఆఫ్ ద డేస్ మెకానికల్ లైఫ్ యథావిధిగా జీవించే సుధమ గుమర కాదావిధిగా జీవించండ్రు వాళ్ళు లోతు మన నోవా కాలంలో యథావిధిగా జీవించండ్రు వాళ్ళు ఎవరు గుర్తురగని సమయంలో జలప్రాయాల వచ్చి వారిని అందరినీ అట్లనే కొనిపోతారు వీళ్ళందరినీ నిత్య నరకానికి కాబట్టి ను ఆ మూడు గుంపులలో ఉంటే మటుకు వీటిని చూడలేవు నిన్ను నువ్వు కూడా కాపాడలేడు అందుకే ఆ మూడు గుంపులను విడిచిపెట్టి నేను బయటకు వచ్చేసిన నీకు వాళ్ళందరూ దొరుకుతూనే మూడు గుంపులు కానీ ఆ మూడు గుంపులతో నువ్వు ఎట్లా సహవాసం చేయలేవు ఎందుకంటే నువ్వు అన్యాయంతో సాహవాసం చేస్తావా అపవిత్రంగా ఉన్నవంత సహవాసం చేయగలవా సగం సత్యం సగం అబ్ధంలో నీతి మంత్రులతో నువ్వు చేయగలవా బట్ సండే ఒకడే నీతిమంత్రి ది ప్రేయర్ కానీ నీతి మంత్రుడు రెస్ట్ ఆఫ్ ద టైం వాడు నేను ఎంతమంది క్రైస్తవులను చూసినాను అన్యాయంగా జీవిస్తుంటారు వాళ్ళు కరప్షన్ లంచాలు తీసుకుంటారు ఓ చాలా భయంకరంగా మనం చెప్పలేము ఇప్పుడు అంతా కానీ వాళ్ళ పరిస్థితులు అంతా సమర్థించుకుంటారు అన్నట్టు నేను తీసుకోక తప్పదు ఈ ఉద్యోగంలా ఎందుకంటే నా పైన ఉన్నట్టు తీసుకుంటాడు నేను తీసుకోకపోతే వానికి నేనంటే కోపం నన్ను ట్రాన్స్ఫర్ చేసేస్తాడు అట్లా సమర్థించుకుంటారు అన్నట్టు తీసుకుంటారు కొంత వానికి ఇస్తారు కొంత వీనికి ఇస్తారు అంతా చెల్లి అన్నట్టు అంతా బ్యాలెన్స్ అయిపోతుంటుంది అట్లా ఏమంటామో ల లంచగొండితనాన్ని అట్లా కొనసాగించుకున్నారు చాలా మంది క్రైస్తవ జీవితాలలో మనం అట్లా ఉండడానికి వీలైన మొదటి మూడు గుంపుల సవాసన లేకుండా నువ్వు పరిశుద్ధంగా జీవించగలిగితేనే కానీ పరిశుద్ధంగా జీవించడం అంటే ఏం చెప్పండి ఆయన మాటలను గైకొని వాటి ప్రకారంగా నడవడం పాటించాల పరిశుద్ధంగా పాటించడం కదా పరిశుద్ధంగా జీవించినట్టే పాటించాల దావిధ తప్పు చేస్తే నేను తప్పు చేయాల దేవుని బిడ్డలు అయ్యండి తప్పు చేస్తే వాళ్ళు చేసినా కాబట్టి నేను కూడా చేయాల అట్లా చేయడానికి వీల్లేదు కదా వేరే మతంలో ఉంది వాళ్ళ ప్రవక్త తప్పు చేసిండు కాబట్టి వాళ్ళు తప్పు చేస్తే సమర్థించుకుంటారు ఆయన ఎంతోమందిని పెళ్లి చేసుకుంటాం కాబట్టి మేము కూడా అట్లనే పెళ్లి చేసుకుంటామని సమర్థించుకుంటున్నారు వాళ్ళు మనం అట్లా చేయడానికి వీళ్ళేది దేవుడు దావిని కూడా విడిచిపెట్టలేదు తప్పు చేస్తే నేను విడిచిపెడతాడా అందుకే గొప్ప జనం వెళ్తారు ఆ యొక్క గుంపు మటుకు ఆయన చెంగున ముద్రింపబడి ముడివేయబడి కాపాడబడుతుంది అటువంటి గుంపుల మానం ఉన్నాం ఈరోజు నేను సంపూర్ణంగా స్వీకరిస్తున్నాను అది చూడండి తెలియక నువ్వు ఏదో ఒక ఉంటావు తెలిస్తే ఏ గుంపులు ఉన్నావు తీర్మానించుకుంటావు కానీ ఈరోజు క్రైస్తవులు తెలియక మొదటి మూడు గుంపులలో చిక్కబడ్డారు నాకు ఎందుకు ప్రభు ఈ ఏడుస్తుంటారు ఖచ్చితంగా నేను ఏం పాపం చేసినానో అని ఏడుస్తూ ఉంటారు దేవాన్ని ఏమైనా తప్పిదం చేస్తే నన్ను క్షమించు ప్రభు అంటుంటారు అసలు నువ్వు ఏం తప్పు చేసినా కూడా నీకు తెలిసినప్పుడు ఎట్లా ఒప్పుకుంటావు నీ పాపం పాపాలు ఒప్పుకోవాలంటే నీకు తెలవాలి కదా ఏం పాపం చేసినామో కాబట్టి మొత్తం ఆజ్ఞాతి కంప్లీట్ ఆజ్ఞాతి క్రైస్తవ జీవితం ఎన్నడూ యేసు ప్రకటించిన జీవితం ప్రకటించకపోతే నాకు సరేమా పగులు అన్నాడు అవును ప్రకటించకపోతే ఇప్పుడు ఎందుకు శ్రమలో ఎందుకు పోతున్నారు శ్రమలుగుండ నువ్వు ప్రకటించలేదు కాబట్టి ప్రకటించకపోతే శ్రమ మన అందరూ శమలగుండబోతున్న ఈరోజు మనం అన్యాయంగా జీవించేవాడు శమల అపవిత్రంగా జీవించడం శమలుగుండబోతున్నారు కేవలం పరిస్థితులే కాపాడబడతారు ఏది ఖచ్చితంగా నేను చెప్తా కానీ అది ఎవరని నేను చెప్పను ఆ పర్మిషన్ లేదు నాకు అది వ్యక్తిగతంగా నువ్వే తెలుసుకోవాలా ప్రభా నాకు ఒకవేళ అటువంటి అయోగ్యత ఉంటే నన్ను క్షమించినైనా నాకు ఆ యోగ్యత దయచే ప్రభు అన్ను ప్రార్థన చేసుకోవాలా నేను ఆ గుంపులో ఉండాలా లేకపోతే ఈ ఈ ముద్రలు విప్పినప్పుడు ఏం జరగబోతున్నాయో అవన్నీ ముందే చూస్తున్నా ఇంకా బూరల్లో స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ నెరవేరుతున్నాయి కానీ మీకు ఎన్నిసార్లు చెప్పినా ఇవన్నీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఆయన ఎప్పుడో కానీ చర్చిస్తారు ఏమంటారంటే ఇంకా ఇవి రాలేదు బ్రదర్ ఇంకా భవిష్యత్తులో రాబోతున్నాయి బ్రదర్ అంటారు బైబిల్ చేసినట్లనే చెప్తారు కానీ మనకి ఎప్పుడు చూపించిన దేవుడు ఎప్పుడో స్టార్ట్ అయిపోయినాయి మీరు మిస్ అయిపోయినారంట చర్చి మిస్ అయిపోయింది ప్రొఫెషనల్ ఈ రోజు కూడా మిస్ అయిపోయింది ప్రవచనాలు ఎన్నెన్నో ప్రొఫెషనల్ మిస్ అయిపోయింది ఆయన నెరవేరుకుంటూ వెళ్ళిపోతున్నాయి లైక్ ఇస్రాఫ్లు ఎట్లా మిస్ అయిపోయినారు మిస్ అయ్యా పుడతడు పుడతడని మూడు వేల సంవత్సరాలు ఎదురు చూసినారు వెయ్యి సంవత్సరాలు సారీ వెయ్యి సంవత్సరాలు ఎదురు చూసి ఆయన పుడుతాడు ఎన్నో ప్రొఫెషనల్ని ఆయన పుట్టుకు సంబంధించినాయి కానీ ఆయన పుట్టే టైంకి కేవలం మూడు కుటుంబాలే గుర్తుపట్టినాయి మొత్తం దేశం మర్చిపోయింది ఈ రోజు ఎగ్జాక్ట్లీ అట్లనే జరుగుతుంది ఆయన వచ్చే టైంకి కూడా అందరూ మర్చిపోయినారు ఎందుకో తెలుసా ఆయనే చెప్తుంటు లూకాసు వార్తలు మనుషుకు మటు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొన ఇక్కడటువంటి కాలంలో మనం ఉన్నాం కానీ మనం మటుకు ఆయన చెంగున ముడివేయబడ్డాం కాబట్టి ఈ తెగుళ్ళు మనల్ని ఏం చేయలేవు వాటిని సవాల్ చేయము వాటి గురించి వ్యతిరేకంగా మాట్లాడము ఇవన్నీ ఆయన చేతిలో పనిమూట్లలాగా సాధనంలలాగా వాడబడుతున్నాయి అవి ఎందుకంటే నే నిన్న దిన చూపించిన మీకు నేను ప్రభే వాటిని తయారు చేసిండు ప్రభే వాటిని నడిపించండి ప్రభే వాటికి జీవం ఇచ్చాడు ప్రభే వాటికి అధికారం ఇచ్చాడు ఆయన అధికారం ఇచ్చినప్పుడు నువ్వే ఎట్లా బంధిస్తావు ఎట్లా వాటిని ఎదుర్కొంటావు నేనైతే అటంటే ప్రార్థన చేస్తా ప్రభా ప్రభే గతించిన గాక ఆ చాలా మంది ఛాలెంజ్ ఇస్తారు ఫీలింగ్స్ చేస్తున్నారు కదా ఇంతకాలం ఇప్పుడు చేయండి చెప్తున్నారు ఛాలెంజ్ చేస్తున్నారు యూట్యూబ్ వీడియోస్ వల్ల నువ్వు చచ్చిపోయిన వాళ్ళు కదా ఇప్పుడు లేపు కుప్పలు కుప్పలు వస్తున్నారని చెప్తుంటు కాబట్టి మనం ఉంది చాలా భయంకరమైన కాలం జాగ్రత్తగా ఉందాం ఎక్కడ పడితే అక్కడ మాట్లాడద్దు మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడద్దు పరిశుద్ధ ఆత్మ నడిపింపు ఉండాలా దేవుడే నడిపిస్తాడు ఎట్లా మాట్లాడాలా అటువంటి నడిపింపు మనకు అనుకరించాలా అటువంటి పరిశుద్ధ అభిషేకం మనకు అనుగరించాలా ప్రార్థిస్తాం పరిశుధుర వరు దేవ మీకు వదనాలనే మోహన్నతుడ మీకే స్పృహ వాళ్ళు ప్రభావ ప్రభావ అన్ని తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నారు క్రైస్తవులు కానీ వాళ్ళకి ఏం తెలియదైనా ఆ రీతిగా చిక్కబడుతున్నారు ప్రభావలు నోటి మాట ద్వారా అన్ని దాన్ని వాడుకుంటున్నారు ప్రభావ వ్యతిరేకంగా వీరి దేవుడు ఏం చేసిండు వీళ్ళేం స్వ వీళ్ళు ఏమి ఎంతమంది రచ్చిపోతుంటే వీళ్ళు చేయలేకపోతున్నారు అది చేస్తాం ఇది చేస్తామని ప్రభావ నెచ్చగొట్టిన ప్రభా కానీ ఈరోజు వాళ్ళే బాని ఎవరైతే దానికి వ్యతిరేకంగా మాట్లాడినో వాళ్ళే బావించలేనారు ప్రభావ కర్ణించండి క్షమించండి ప్రభ వ్యతిరేకంగా మేము ఒరి గురించి మాట్లాడకుండా తండ్రి మా నోరిని జాగ్రత్తగా కాపాడుకోవాలా మేము ఉంటుంది ప్రేమ సిద్ధాంతం మీరు లోకంలో ప్రేమను చూపించడానికి ఎందుకంటే దేవుడే ప్రేమమాయుడు మనం మేము కూడా ప్రేమమాయుడిగా ఉండాలా ప్రభావ అటువంటి జీవనం మాకందరికీ అనుగ్రహించామని ప్రతి వైరస్ బారిన పడ్డ వాళ్ళందరి గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి అవును ప్రభ ఆదరించండి అందరినీ స్వస్థపరచండి ప్రభ మరొక అవకాశం చివరికి సృష్టిలోనైనా దీని తర్వాత లేదు ప్రభా అవకాశం అందరు మీ చెత్త రావాలి ఆకర్షించుకోడాలా అంతవరకు మేము కూడా ప్రయాసపడుతున్నాం ప్రభా ఆయన తగిన ప్రతిఫలం దయచేసి బ్రదర్స్ సిస్టర్స్ అందరిని ఆశ్రయించండి ఆ ప్రభావ ముఖ్యంగా ఆయన ఐసీస్ లలో ఉన్న వాళ్ళకి తండ్రి వాళ్ళకి స్వచ్ఛత దయచేయండి ప్రభు మీరు మాకు ట్రీట్మెంట్స్ అన్ని చూపించినారు ప్రభా కానీ డాక్టర్స్ వాటిని రాణిస్తారు లోపలికి కానీ మీరు మాకు ఏదో రూపకంగా మార్గం ఇస్తారు మేము వాళ్ళందరినీ ఆదరించాలా మీ కొరకు అవును ప్రభు ఏష ఆయన ఒక డాక్టర్ కాదు కాని మీరు ఆయన చూపించినారు క్యాన్సర్ కుండు మానాలంటే ఆ యొక్క పండ్ల ముద్ద పెట్టమన్నారు మన ఒక ప్రవక్తకి మీరు ఆయక యొక్క గుణం స్వస్థత గుణం ఎట్లా ఏమి తింటే ఏమి చేస్తే స్వస్థత వస్తుందో మళ్ళీ మాకు కూడా మీరు ఇస్తారు ప్రభా అటువంటి ఈ వైరస్ వాడిన పల్లవాడిని ఎట్లా స్వస్థత పొందాలని మీరు మాకు ఆ మీకు అన్నాను ప్రభా అవును ప్రభా మా యొక్క స్వరం విని వాళ్ళు స్వస్థత పొందాలా ఎందుకంటే స్వస్థపరిచే వాళ్ళు మీరు మేమే మీ స్వరం మీ వాక్యమే మేము అని పౌలు రెండో కొనతీ రాష్ట్ర పత్రికలు చూపిస్తున్నారు ప్రభా మీరే ఆ యొక్క పత్రికలు మీరే ఆ సువార్తలు అన్నారు కాబట్టి ప్రభా మేము అది ప్రకటిస్తుండగా అన్నిటిల జీవితాల స్వస్థతలు అద్భుతాలు చేకూర్చి మీరు ఆఖర వర్షపరచుకోమని ఏ సుక్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ మహాపరిషిడా మహోన్నతుడేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి అయిన నీకు వందనాలు ప్రభా నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి గడిచిన కాలమంతా అంతా కాచీరి కాపడి కృపలో భద్రపరుచుకున్నావు ప్రభా ఈ దినాన్ని చూడలేకపోయారు ప్రభా నువ్వు మమ్మల్ని సజీవలోకి ఉంచినావు నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే యువగములు కలుగునుగా కాదు హలే తండ్రి ప్రభా పాటల ద్వారా మహిమలందరూ వాక్యం మాట్లాడారు ప్రభా నాయన తండ్రి ఇంతకాలం తెలియక అన్యాయపు గుంపులు అలాగే ప్రభా అపవిత్రమైన గుంపులు అలాగే ప్రభాతండి నీతిమంతుల గుంపులో ఉన్నాం కానీ ప్రభాతండి ఈరోజు నైనా మేము తీర్మానించుకుంటున్నాం ప్రభాతండి పరిశుద్ధమైన గు్రంపులో ఉండాలని ప్రభాతండి నైనా ఈ రోజు మీరు మాట్లాడిన వాక్యం కూడా ప్రభా స్వీకరిస్తున్నాం ప్రభాతండి స్వతంత్రించుకుంటున్నాం ప్రభా వాక్యం ప్రకారంగా ముందుకు పోవాలా ప్రభ నైనా ఈ వైరస్కి ఎంతో మంది ఇన్ఫెక్ట్ అయినారు ప్రభాతండి వాళ్ళందరినీ మీరు కనికరించండి కృప చూపించండి ప్రభా ఆ కలవరిశులులో మీరు పొందిన గాయము ద్వారా సంపూర్ణ స్వస్థై చేయండి ప్రభా అలాగే రామన్న బ్రదర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా ఈ వైరస్ కి ఇన్ఫాక్ట్ అయినాడు ప్రభా అలాగే వాళ్ళ భార్య ఆ సిస్టర్ కూడా ప్రభా ఈ వైరస్ కి ఇంట్రాక్ట్ అయినారు ప్రభాతం ఆ సిస్టర్ ఇప్పుడు ప్రెగ్నెంట్ ప్రభా తండ్రి గర్భఫలం యహవ ఇచ్చు బహుమానం తండ్రి వాళ్ళిద్దరు ప్రభా ఎలాంటి ఇన్ఫాక్ట్ అవడానికి వీల్లేదు మీరే సంపూర్ణంగా స్వస్థత ఇచ్చండి ఆ కలపరిశీలులో మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థత ఇచ్చేయండి అలాగే ఋతు సిస్టర్ని ఋతు సిస్టర్ వాళ్ళ పాపని వాళ్ళ హస్బెండ్ ని కూడా మీరే సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి ప్రభాతండ్రి మీరే కనికరించండి కృప చూపించండి అలాగే నాగరాజ్ బ్రదర్ అలాగే గణేష్ బ్రదర్ రమేష్ బ్రదర్ కళ్యాణి సిస్టర్ ప్రవీణ్ బ్రదర్ ప్రభా వీళ్ళ గురించి కూడా ప్రార్థిస్తున్నాను కనికరించండి కృప చూపించండి ప్రభా ఆ కలవరిశీలలో మీరు పొందిన గాయముల ద్వారా సంపూర్ణ స్వశ్రద్ధ అయించండి ప్రభా అలాగే రాజన్ వింటో మెల్సన్ గురించి అలాగే రాజన్ అత్తగారి గురించి కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా కణకరించండి కృప చూపించండి ప్రభా ఆ కలవరిశిలో మీరు పొందిన గాయముల ద్వారా సంపూర్ణ స్వస్థ దయచేయండి అలాగే విజయబాబు కుటుంబం వెంకన్న కుటుంబం గురించి అలాగే జ్యోతిరాజు పాస్టర్ ప్రభా ఏలూరు ఆయన గురించి కూడా ప్రార్థిస్తున్నాను ప్రభాయన అమ్మాయిన ఇళ్ళని కూడా ప్రభా మీ కృపలో జ్ఞాపం చేస్తున్నాను సంపూర్ణ స్వస్థ దయచేయండి ప్రభా ఎవరైతే ప్రభా కేఎం గ్రూప్ లో తండ్రి వాళ్ళ సహోదరి సహోదరులు గురించి ప్రార్థిస్తున్నాను ప్రభ వాళ్ళ పిల్లల గురించి నా తండ్రి వాళ్ళ కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు ఇరుగుపరు వాళ్ళందరి గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి వాళ్ళు ఎవరు ఈ వైరస్ కి ఇన్ఫెక్ట్ అవ్వడానికి వీల్లేదు ప్రభాతండ్రి మీరు కాచి కాపాడి మీ కృపలో భద్రపరచుకోండి తండ్రి నాయన మీరే తోడుండండి ప్రభా తండ్రి విశ్వాసంలో మేము ఎవరూ సన్నగలడానికి వీల్లేదు ప్రభా ఆయన తండ్రి దినదినం ప్రభాని యొక్క వాక్యం అనే ఆహారం మాకు నీకెంతో వందనాలు ప్రభా తండ్రి కాబట్టి విన్న ప్రతి వాక్యం ప్రభా నేను స్వీకరించుతున్నాను ప్రభా ప్రతి ఒక్క పాటించి ప్రకటించే రీతిగా నన్ను లేవనెత్తండి నేను ఎవరైతే పరిశుద్ధాత్మ లేదో వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ అభిషేకం తెచ్చండి నీ ముద్రలో ఎవరైతే లేరో ప్రభావం అయినా మీరే ముద్రించండి గొప్ప జన సమూహం పట్ల ప్రభావం దాసుల పట్ల నీ యొక్క దాసులు ప్రభావ ఎంతో మంది నేను ఎంతో పెద్ద పెద్ద పాస్టర్లు కానీ వాళ్ళ సంఘాలు వాళ్ళందరూ ప్రభావాల కుటుంబాలు ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ అయిన ప్రభావం అయినా కాచి కాపాడని ప్రభాతండి ప్రతి ఒక్కరిని ప్రభావం అయినా మీరే స్వస్థపరచండి నాయన ప్రతి ఒక్కరు ప్రభావం అయినా మిల్క్ ఇస్తే క్రమంలోకి రావాలా ప్రభాతండి వాళ్ళు గ్రహించాలా ప్రభాతండి వాళ్ళు వివేచ చాలా ఈ రోజుల్లో ప్రభా క్రైస్తవుల్లో వివేచన వరం లేదు ప్రభా అందుకే గ్రహించలేక గుడితనంతో ఉన్నారు వాళ్ళ నేత్రాలు మీరు విప్పండి నా తండ్రి వాళ్ళ చెవులను స్వస్థపరచండి ప్రభా వాళ్ళ మనసును స్వస్థపరచండి అలాగే ప్రభాతండి ఒకవేళ నాలో ఉంటే నా చెవులను కూడా మీరు స్వస్థపరచండి నా హృదయాన్ని స్వస్థపరచండి ప్రభాతండి నా మనసును స్వస్థపరచండి నా కళ్ళు ఉన్నాయి కదా ప్రభాతండి వాటిని మీరు పవిత్రపరచండి ప్రభాతండి ఆ కళ్ళకు కూడా స్వస్థ రావాలా ప్రభాతం గుడితనంలో ఉండడానికి వీల్లేదు ప్రభాతండ్రి అలాగే ప్రభా నేనా యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం దయచేమని నా తండ్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడేందుకు మీకు ఎంతో వాందనాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధం ప్రార్థించి వేడుకున్న తండ్రి కరెక్షన్ బ్రదర్ రామన్న వైఫ్ కి రాలేదంట కోవిడ్ ఆమె ప్రెగ్నెంట్ అని వాళ్ళ పుట్ల ఇంటికి వెళ్ళిందంట వాళ్ళ వాళ్ళ ఇంటికి ఆమెకి రాలేదు బ్రదర్ జ్యోతిరాజ్ బ్రదర్ కి కూడా కోవిడ్ నెగిటివ్ వచ్చింది అని చెప్పారు జస్ట్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉందంటే ఓకే సార్ ప్రార్థం చేద్దాం సర్వశక్తి మంత్రానికి వర్ణాలిసయ్యా అబ్రహా యాకొబ్ ల గొప్ప దేవ కృపా సత్య సంపూర్ణ జీవము గల తండ్రి మీకు వర్ణాలిసయ్యా మీకు గడిచిన కాలువంత ప్రభావ మమ్మల్ని సురుషితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నయన మమ్మల్ని సజీలతలు నిలబెట్టుకున్నైనా దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఇక దినానికి ప్రభావ మీకు నూతనమైన కృపమాకు అనుగ్రించిన అయినా నీకు వందాలిస్తాయా నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నదైనా గొప్ప దేవ ఇక దినం ఎంతోమంది చెడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్న అయినా మీరు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఇంత కాలం వరకు మీరు మమ్మల్ని నడిపించిన అయినా భయంకరమైన శ్రమల కాలంలో ప్రభావ మీకు చెందిన మమ్మల్ని ముదేసుకుని ప్రభావ మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు కృతజ్ఞతలు అర్పించుకున్నమైనా సమస్త ఘనత మహిమ ప్రభావము మహాతేజస్సు మహాశ్వర్యం యుగ యుగములు నీకే కలుగును కదా నా దేవ నా ప్రభావ ఇక మధ్య కాలే సమయంలో ప్రభా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రభావ గొప్ప దేవానికి వందలేసాయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రభావ మీ వాక్యం చేత మమ్మల్ని బలపరుస్తున్నారు ప్రభావ ఎన్నో విషయాల ప్రభావ మరుగుపడిన ఈ విషయాల ప్రభావ మీరు మాకు బయలుపరుస్తున్నారు అంతే ప్రభా ముద్దలు విప్పబడుతున్నాయి అవి అవి తెలుసుకున్న జ్ఞానాన్ని మీరు మాకు అనుగరించినారు ప్రభా నీకు వందాలేసా అనేకే కృతజ్ఞతలు ప్రభావ గొప్ప దేవా అది మీ ప్రభా నా దేవ నా మీ ఆత్మ ధర్మంలో ప్రభా నా దేవా అన్ని పరిహాలించిన మమ్మల్ని మీరు బలపరుస్తున్నారు ఓ ప్రభాస్ స్థిరపరుస్తున్నారు ప్రభా మీ వాక్యంలో మమ్మల్ని తరబి చేస్తున్నారు ప్రభా ఓ ప్రభావ తనని మీ జ్ఞానం పొందుకునేలాగా మమ్మల్ని తయారు చేస్తుంది కనుక అన్నాలిసయ్య రాబోయే దినాల్లో ప్రభాన తనని అంత్య దినం ఓ ప్రవాతని ఆ ముద్దల ప్రభా మీ చేతి ద్వారా మాకు అవి ఇప్పబడుతున్నాయి అవి చూసే కళ్ళు మాకు అనుగ్రహించమని ప్రార్థిష్టమైన గొప్ప దేవ వాటిని సంపూర్ణంగా మేము అర్థం చేసుకోవాలి ప్రభావ బహు విశేషంగా ప్రభావ సత్యాన్ని ధైర్యంగా మేము ప్రకటించేలాగా మీరు సాయపడండి ఈ వార్షండి సత్యాన్ని గ్రహించేలాగా ఓ దేవ మమ్మల్ని ఇంకా సంపూర్ణ మమ్మల్ని నడిపించమని మా చెవులను స్వస్థపరిచిన మా హృదయాన్ని మా తలంపులు మా చూపులు ఓ బ్రహ్మని స్వస్థపర్చని మా హృదయాన్ని స్వస్థపరిచని ప్రభావ పరిశుద్ధంగా మేము జీవించాలా ప్రభావ మాలో ఎలాంటి అపవిత్రత ఉండటానికి వీలదు ప్రభావ ప్రతి దశలో ప్రభ సమస్త ప్రవర్తనందుకు ప్రభావ మేము పరిశుద్ధంగా జీవించాలా ప్రభావ గుంపు నాలుగో గుంపులమే ఉండాలా ప్రభావ నా దేవ ఆ గుంపులమే ఉండటం మేము ప్రాయసపడాల ప్రభా దేవ మీరు మమ్మల్ని నడిపించమని సార్థిష్టం లేన గొప్ప దేవ అది మేము గ్రహించలాగా మీరు మాకు సహాయపడమని సార్ మీ ప్రవర్తనలన్నీ ప్రభావ మేము జాయించాలా ధాన్యాల విగంధం ప్రవరణ గంధంలో ప్రభావ మీరు మాతో మాట్లాడిన నా తండ్రి ఈశు ప్రభావతి మళ్ళీ తిరిగి ప్రభావతిని సంపూర్తిగా మాకు అర్థం చేస్తున్న విధానం బట్టి నీకు అన్నాను ప్రభా ఓ ప్రభావ మమ్మల్ని ఇంకా తండ్రి బలపరుస్తున్న ప్రభావ తడి వాక్యంలో నీకే కృతజ్ఞతలను అయినా నీకే స్థుత్తులు సౌతాలు అర్పించుకున్న ఆయన ఆయన ఇసు ప్రభా వాక్యంధార ప్రభావంలో ఎంతకైనా బలపరుస్తున్న నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందాన్ని కలిగిన వాటిని గట్టిగా పట్టుకోమన్న ప్రభావం మీ వాక్యం మీరు సంపూర్ణంగా మేము పట్టుకోవచ్చు చివరి వరకు ప్రభావం ఈ రక్షణ ప్రణాళికలు మేము జీవించాలా ప్రభావ అనేకలు ప్రేమతో ప్రభావం మీ సువార్తను ప్రకటించాలా ఒక జన సమానందరూ మీరు బలపచ్చాను ఒక వైరస్ నుంచి విడిపించమని మీరు స్వస్థపచ్చండి అయినా కలవరిసల్లో మీరు పొందిన గాయలలో స్వచ్ఛతం ఉంది ప్రభావ ప్రతి గిడకు సంపూర్ణ స్వచ్ఛతను ప్రకటిస్తున్నామైనా ఎత్తి కృష్ణు పరిచిత ఆయన ఈసీ ప్రభావతాన్ని రామాన్ని ప్రార్థిస్తాం దేవా మీ కృపలో జ్ఞాపకం చేస్తాం ప్రభావ ఒక వైరస్ వారి నుంచి మీరు ఆ బిడ్డ స్వంపని విడుదల ప్రకటిస్తున్నాం అయినా దేవ మీరే స్వస్థపరచండి మహిమనందన ప్రభావ మంచి ఆరోగ్యం దచ్చిన బిడ్డను తెలుసుకునే భాగ్యం దచ్చాను ప్రభావ రక్షణ మార్గం దాని మనకు అవకాశం బిడ్డకు అనుగ్రహించండి స్వస్థపరచండి వాళ్ళ భార్య చుట్టూ కూడా మీకు కంచేసి కాచి కాపాడి మీ కృపలో భద్రపరచుకున్న గొప్ప దేవానికి ఆ కుటుంబం చుట్టూ మీకు కంచు మేము ప్రార్థిస్తామైనా ఆ రీతిగా ప్రభావ మా ప్రియులు ఎంతోమంది ప్రా వైరస్ వారిని పని ఉండగా ప్రతి ఒక్క బిడ్డ మీరు స్వస్పించినాం ప్రభావ ఇంకా ఎంతోమంది ఉండగా ప్రభావలు అందరూ స్వస్థపరచండి రమేష్ మీరు జ్ఞాపకం చేసిన ప్రభావ మీరు స్వస్థపచ్చిన ప్రభావ ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునే రక్షణ మార్గం దండి రవీణ్ మీద స్వస్థపచ్చినడానికి వందలు ఇస్తానికి రిలీఫ్ ఇచ్చిన దేవ హీలింగ్ అను గురించి అన్ని వందల ప్రభావ అందుకే ఫ్యాంక్ గొప్ప దేవ పల్లెని తీసే హస్బెండ్ ప్రభావం కొడుకులు మీరు స్వస్థపచ్చు ఆ మీరు నీకు అబ్దాలను గురించి స్వచ్ఛపించిన నీకు వందల ప్రభావ నీకే స్త్రులు స్వత్రమైన గొప్ప దేవ నా దేవ ఈసు ప్రభా తండ్రి నీకు వందాలిసయ్య గొప్ప దేవ ఆ దేవ నాగరాజు పరిమితిగా ప్రార్థిస్తాం దేవ మీరే స్వస్థపచ్చమంత ఆదిష్టం వెంకన్నబాబు కుటుంబం జ్ఞాపకం చేసుకొని స్వస్థత అని గరించండి ఆ కుటుంబాన్ని బలపచ్చి మీ వాక్యంలో ప్రార్థన మీరు బలపచ్చమంత ఆధిష్టమైన గొప్ప వందనాలు చేసేస్తుంది కుటుంబం చుట్టూ మీకు కనిచేసి మీ కాపుదాలు అని ఆది విజయవాడ కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభావ కుటుంబానికి ఆదరణ తెచ్చి సమాధానం తెచ్చి స్వస్థపరించి మీ కొరకు సాక్షిని పెట్టుకోండి మీ వైఫ్ నుంచి చిన్నబాబు చుట్టూ అగ్గ్రికేసి మీరు కాపాడండి వారికి వినిపించండి స్వస్థపచ్చం మీదమైన గొప్ప దేవం మీరే కాచి కాపాడమంత ఆదిష్టమైన నా దేవ నా ప్రభానికి వామాలి సరైన కేవీ ప్రిఎం గ్రూప్లో ఎంతమంది బ్రదర్స్ ఉన్నారో ప్రభావ ప్రతి బ్రదర్స్ ప్రతి అగ్ని కంచిపోయిన ప్రభావ మీ దూతలు కాబట్టి అనుగ్రహించమంటే ఆదిష్టమైన నా దేవ ప్రతి బిడ్డలు మీరే కాపాడమని సాధిష్టమైన కాపాడు ఈ చిన్న వాగ్దానం పట్టుకొని చివరి వరకు మీకు జీవించాలని సహాయపడండి ఇలాంటి అనువానించుకున్న ప్రభావిత సంపూర్ణంగా మీ మీద ఆధారపడి జీవించాల ప్రభావ ఒక్క దేవ ఇస్తూ ప్రభావ రాబోయే దినాలు ఏం జరగబోతో మాకు ముందుకైనా మాకు బయలుపరచిన అయినా కాబట్టి అది జరిగే కాలంలో ప్రభావ మీరు ధైర్యంగా విశ్వాసంతో మేము ముందుకు పోవాలా మీరు ఏ రీతి నడిపిస్తున్నా అడిగితే మీరు ముందుకు में पश्चिदातम ना कम तो में मेरे नीपाला प्रभाव నాయన మా తలంపులు సొంత గానం కొట్టివేండి మమ్మల్ని సంపూర్ణంగా మీకు సమర్పించుకోవడం మీ ఆత్మకు సమర్పించుకోవడం ప్రభ పశుదాత్మను నడిపి మాకు అనుకరించండి తనకు అభిషేకించి నడిపించండి నా దేవా చుట్ట ఎంతోమంది వైరస్ వారి కాకుండా ప్రభావ ఇంకా ఎంతోమంది ప్రవారు అనారోగ్యాలతో బాధపడుతుందిగా ప్రభావ ప్రతి బిడ్డ మీరు స్వస్థపరచం హాస్పిటల్స్ ఎంత భయంకరమైన ప్రవ ఎక్కడ ఇచ్చిన ప్రభావ అక్కడ అన్యాయం ప్రభావ నా తన పేదవాళ్ళు సహితం ప్రభావాళ్ళు ఎంత భయంకరంగా ట్రీట్మెంట్ చేసుకునే స్థితిలో ఉంటుందిగా ప్రభావా దగ్గరే ఉండి ప్రవాలు కాలాలు ముగించుకుంటున్నారు ప్రభావా కనికరం వల్ల దేవ మీ కృపా మీ చూపించిన బిడ్డల పట్లనైనా ఆ కలువరిశిలో మీరు పొందిన గాయలలో స్వస్థ పొంది ప్రభావ బిడకు సంపిన స్వస్థత ప్రతి ఒక్క బిడకు అనుగ్రహించను ప్రాభ నా దేవా ఐక్య శ్రమల కాలం ఉంటుండగా ప్రభావ ఆయన మనుషులంతా ప్రభావ నా తండ్రి భయంతోనే పరిగెత్తున్నారు ప్రాభా ఏం చేయలేని తోసలి స్థితిలో ఉంటుండేగా ప్రభావ ఆయన అలాంటి వాళ్ళకు ప్రభావం ఏ రీతి ఒక్కొక్క మేము మీ జ్ఞానం ఎట్లా మేము వాళ్ళకి ప్రకటించాలా ఏ రీతి వాళ్ళు మేము పరమర్శించాలా ఆ జ్ఞానం ఒక అవసరం ప్రభావ అతను అది మీ నుండి మీ అద్దె నుంచి మాకు రావాలా ప్రభావ మీ పరలోక జ్ఞానం నింపండి మాకు వివేచన ఇవ్వండి ప్రభావ అది ఏదైనా ప్రభావ మీకు వర్ణాలు గొప్ప అద్భుత కార్యాలు జరిగించండి ప్రభావ నా దేవన ప్రభాక్య వింటున్న ప్రతి బ్రదర్స్ని ఇంకా ఎంతోమంది వింటున్నారు ప్రభావ ప్రపంచమంతా ఈ వాక్యాలు వింటున్న ప్రతి బిడ్డ మీరు ఆశీర్వదించండి వాళ్ళ జీవితంలో ప్రభావ మీ సత్యాన్ని సరిపరచండి ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని మీకు జీవించి తయారు చేయండి ప్రభావ నా దేవన ప్రభానికి వందాలుస్ అయ్యే ఎంతోమంది ప్రభావ వైరస్ బారిన పడిన ప్రభావాల మీరు కాపాడమంత్రి శిస్తూ కూడా జ్ఞాపకం చేసుకొని స్వస్థాన్ని వందాలి ప్రభావ వాళ్ళ మమ్మీ మీ కాకని ప్రభావ స్వస్థతాన్ని గురించి వాళ్ళ కుటుంబికులంతా మీరు మార్చుకొని సర్శించుకోండి స్వస్థపచ్చమంతా అదిష్టమైన గొప్ప దేవానికి వన్నాలు ఇస్తాయ్య మీరు ఆకలి దినాల్లో ఉంటుండే ప్రభావ నాయన ఈసు ప్రభావ ప్రతి క్షణం మేము జాగ్రత్తగా జీవించాల ప్రభావాయన ఈశ్వ పని కొరిత మమ్మల్ని ఈ లోకంలో పెట్టినారు ప్రభావ ఎంతమంది ఇక దినం చూడలేదు కానీ మమ్మల్ని ఎందుకు నిమిత్తమైన ప్రభావం మమ్మల్ని లోకంలో పెట్టినారో తండ్రి దానికి తగినట్టు మేము జీవించాలా నీ పాదాల దగ్గర కూర్చొని మేము ప్రార్థించాలా దివారాతులు ప్రభావ మీ తందులు మేము మొరపెట్టుకోవాలా ప్రభావ ప్రార్థనలు ఎక్కువ సమయం కడపాలా ప్రభావా ఐకికమైన విచారాలు కొట్టుకొని పోకుండా ప్రభావ తిండి వల్ల మత్తు వల్ల ప్రభ ఐకిమైన విచారాలతో కొట్టుకొని పోకుండా ప్రభావ మీరు సహాయపడండి ఆ దినము ప్రభావ ఏసు ప్రభ అకస్మాత్తుకు వస్తే ఊరి వచ్చినట్టు వస్తుంది అన్నారు ప్రాబాబ కాబట్టి మీకు సిద్ధంగా మెలుకుగా ఉన్నాడు ఇదిగో మీకు సమస్తం ముందుగానే చెప్పినా అని కాబట్టి ముందే మాకు బయలుపరిచింది కాబట్టి మేము బహు జాగ్రత్తగా జీవించాలా మరి విశేషంగా అనేకల ప్రభావ మీ చెంతని నడిపించాలా అలాంటి సేవా నడిపించి మీరు ఆకలి సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిశుద్ధ నామో ప్రార్థించిన తండ్రి ఆ సాకుడు గొప్ప దేవానికి దిన ప్రభా ఎంత మంది చూడలే సజ్జులు పెట్టిన దీవానికి సజ్జులైన దీవానికి బ్రాహ్మణ సాకుడు దేవా నీకే స్వోతరాలు నీకే వంద ఇస్తే ప్రభావాడు పరిశుద్ధపత్రులు మహాదేవుడు గొప్ప దేవుడు జాలిగా దీవానికి కృపడి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభాని శ్రోతం చేసాం ఆ రాంబాబుని స్వతపరచని ఆరోగ్యం దాన్ని ముఖ్యంగా ఆత్మరక్షణ సరస్వతం నడిపించండి మెర్సీ కుటుంబం వాళ్ళు తాకనే ఉంటండి వాళ్ళవి సరస్వతం రావాలా సేవ చేయాలి ఈశ్వరాన్ని సాక్షిగా చిన్న పాప తాకి స్వచ్ఛత ఆరోగ్యం దాని సంపూర్ణ విడిపేసి స్వచ్ఛపరిచి ఆరోగ్యం దాని ఇంకా వాళ్ళ హియా హస్బెండ్ స్వస్పరిచి ఆరోగ్యం దాని నా దీవానికి ఆ కరిమినాబు ఉన్నాడు ఆయన స్వచ్ఛపరచు చిన్న బాబు తీసేయండి ఆ కుటుంబం సాక్ష్యం రావాలా ఎంతో మంది ప్రభా హళలి వెంకన్న కుటుంబం తాకండి ఆదరించి వాళ్ళ ఆత్మీ తెరవేసే ప్రభా ఎప్పుడైనా ఫ్యామిలీ ప్రభావిని సేవ్ చేసి సాధించండి స్వచ్ఛపరచని చిన్న పిల్లల నుంచి స్వచ్ఛపరచని నా ఈసానికి ంతే కాలం అందరి సరస్ వాళ్ళు అసత్యం బయటపడాలి మీరు మాట్లాడండి ఎంతమంది ప్రభ అలాగే నాది ఈ వైరస్ కలిగింది వాళ్ళ విడుదల తెచ్చని మీ కనకరం తెచ్చని వాళ్ళ పాప విడిపించి నాదేవానికి శ్రోతం చేస్తాం ఎంతమందికి ప్రభా చెప్తున్నారు మీరే కారం చేయని బాను ముట్టి స్వసపరిచి ఆరోగ్యం దచ్చని తన కొడుకు ప్రభా విడుదల దండి నా ఈసానికి ముట్టండి రాజన్ ఫ్యామిలీ ముట్టండి తాకండి అందరు స్వసపరిచని ఆరోగ్యం దగ్గండి విడుదలని శ్రమించని వాళ్ళ ఆత్మ తెరవండి పిల్లలు మీ కాడి మీ అలా సేవ చేయాలి సుప్రభా వాళ్ళ అత్తగారి ముట్టని తాకండి స్వచ్ఛపరచని నా ఏసానికి శుతం స్వస్థపరిచ యుహో మగ్నం నెరవేర్చండి నీ గాయాల ధర చెప్పిన సుప్రభ స్వచ్ఛపరచని కనికరించండి నా ఏసానికి శృతం ఒకసారి జ్ఞాపం చేసుకోండి నా ప్రభావానికి అందరు ఏసప ప్రభ మా దేశం ప్రజలు జ్ఞాపకం చేసుకొని ఈ ప్రజలు మీ ప్రజలు ఏసవ ప్రభ అలా అక్కడి చైనా ఎన్మలేని ప్రజలు ఉన్నారు మా పివులు ఉన్నారు అందరి నుంచి నేసకృష్ణ ప్రాదేశం ఈ పాదం నుంచి అలలీ అనాది అని పాదం నుంచి మొరు పెడుతున్నాం అయ్యా సహాయం చేయండి అలలీ దేశం స్వస్థపరచండి వాళ్ళకి ఆత్మని తెరవండి జ్ఞానం తెచ్చండి ఆకరించండి రక్షించుకోండి అలలినాది అని సొంతం వాళ్ళవి మార్చండి డాక్టర్ జ్ఞానం తెచ్చి ఉన్నా ఉన్న చెప్పాలా ఇప్పుడున్న డాక్టర్లు మార్పు రావాలా ఆ కటిని తొలగించి వాళ్ళవి మార్చండి రక్షణ తెచ్చి దేవుడు నువ్వే కనుక ఆ నర్సు ను మార్చని జ్ఞానం తెచ్చి వార్డు తాకండి ఒక వార్డుపై ప్రభా హళలి భయంకర ప్రభా హళలియ చేపలకి ఎలాడుతున్నాడు ప్రభా ఆయన ండి నా విషయానికి శోతం చేసం కనికరించండి కటాక్షం తెచ్చేయండి మీ కోపం చెల్లారించండి నా దీవా నీవే కలిగిని అలానే మీరే శిక్షించి మీరే స్వస్వపర్చే దేవుడు నువ్వు స్వస్వపరిచుప్రభ నువ్వు ఖారాయించేయండి నా దీవానికి సొద్దాం మా ప్రియులకు ఎంతో మంది వచ్చింది యేసప్రభ ఆ సేవకుల ముట్టని తాకండి జ్ఞానం ఆత్మ తెలివండి పశ్చాత్తాపడి ప్రభా నీ దగ్గర రావాలా నీ దగ్గర ఫాదర్ దగ్గర మొరు పెట్టాల సరస్వంతో రావాలా నీ వాక్యం ధరించి లేకపోతే ప్రభాస్ వార్త అందించాలా నా దీవానికి అలాగే ఖారించండి ఈ అవకాశ ఈ లాస్ట్ అవకాశం యేసప్రభ అందరి ప్రభా అలా నా దీవానికి పశు గుంపులో రావాలిసు ప్రభ ను కలించేని చెప్పం గురు చేసుకొని అందరు కుటుంబం పట్టి కుటుంబం చుట్టూ అగ్నికరించని ఈ వేరే స్థలం కాపాడండి ప్రార్థన జరగాల ఆదం అన్ని పిల్లలు చిన్నపిల్లలు సేవ చేయాలా నా దీవాన్ని ఖాళీ చేయండి చక్రవర్తి గుంటాక జ్ఞానం తెలియచండి వాళ్ళ కుటుంబం ప్రవాహాలి అస్వస్థ పత్రిక సేవలు వాడుకొని నీ దాసు మాట్లాడి కొందా ఇంకా తెలియపరచండి ఇంకా సత్యాన్ని తో మరి బలం తునిపి ఆరోగ్యం దాని నా దీవానికి ఇంకా సత్యాన్ని చూపించి భయపరిచి దాని ప్రభావ ఉదయంలో భద్రపరిచి ఇంత వాక్యం ఉదయం భద్రపరిచి దాని లేఖ పరిస్థితి ధన్యత దని అయ్య మీరు సహాయం చేయండి మాల ఇంకా హ్యాసంగా తొలగించండి చూపించండి ఒక్కరించి పెట్టాలా అయ్యా మీరు కారణం చేయండి మీరు ఇచ్చే దేవుడి తని ము పెడితే ప్రభా హి అది హళలి అనాది ఇనే తండ్రి యశ ప్రభా నా దేవానికి దావి కోరు శృతం నా దేవానికి శ్రోతం దావి ప్రార్థన దేవుడు ఏసు నా దేవానికి శ్రోతం చేస్తాం హళడి పతకు ప్రార్థన ఇంకే దేవుడు ఆ కాలంలో ప్రభా ఈ కాలంలో మీరండి ఆరు మోసం ప్రార్థన కోపం చెల్లార్చుకుని ఏమి కోపం చెల్లార్చుకోండి అయ్యాశ ప్రభా ఈ ప్రార్థన మేము చేస్తున్నాం ఈ ప్రార్థన గొప్ప విజయం చూడాలి ఇంకా విజయం మేము చూస్తున్నాం నేను సోసాదిస్తాము అందుకోసం నీకు సూచనలు చేస్తాం అందరు స్వచ్ఛత పొంది ముఖ్యమైనది ఉదయంకు స్వచ్ఛపరిచి ఉదయం నుండి వాతాయించి ఏసీ ప్రైవేట్ కొన్ని గారు వచ్చి రక్షణ పొందాలని సాధించి వహిస్తున్నప్పుడు అస్మిన్ పరిశుద్ధ గొప్ప దేవ తండ్రి ఎసుప్రభ ఈ అవకాశం మాకు ఇచ్చిన నీకు లెక్కలు ఎస్ ప్రభా తండ్రి ఈసాయానికి లెక్క స్థూత్రాలు సజీవంగా పెట్టిన తండ్రి మీ సన్నిధిలో తీసుకొచ్చిన నీకు వందనాలు ఎస్ప్రభ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ఇష్ట వందనాలు తండ్రి తండ్రి ఆ వాక్యం మా యొక్క హృదయాలలో నాటపడాలా దేవా దేవాక్యాన్ని మేము నెరవేర్చాలా పరిశుద్ధంగా మేము జీవించాలా ఎసు ప్రభా తండ్రి నీకు ఎంతో బంధనాలు ఎస్సు ప్రభావరినీ మీరు కాపాడుకుంటూ నీకు వందనాలన్నా పరిశుద్ధాల పూల మమ్మల్ని పెట్టిన వందనాలి సీప్రభా దాన్ని మా దేశాన్ని రక్షించుకోండి దేశంలోని ప్రజలు రక్షించుకోండి ప్రభావ ఎంతమంది అయితే ప్రభా ఈ వైరస్ బాధితులు ఉన్నారెసి ప్రభా ఎంతమంది బెడ్ మీద ఉన్నారె ప్రభావ ప్రతి ఒక్కరి ప్రభా మీరు అక్కడ పక్షులు దయచేయండి మీరు ముట్టండి మీరు సంస్థ హీల్ చేయండి మీరు తప్ప ఇంకా ఎవరు ఏమీ చేయలేరు శ్రీ ప్రభా మీరు గొప్ప కార్యం జరిగించండి విడతల మీరు దయచేయండి దేవానికి ఎంతో వందనాలు ప్రతి ఒక్కరికి ప్రభావ మీరు రక్షణ మీద ఇచ్చేయండి శ్రీప్రబాబ తర ఎంతమంది అయితే ఆక్సిజన్ లేక బాధపడుతున్న వాళ్ళకి ఆక్సిజన్ మీరు దేండి బెడ్ లేక బాధపడుతున్న బెడ్స్ వాళ్ళకి అనుగ్రహించండి మెడిసిన్స్ వాళ్ళకి దండి తండ్రి ప్రతి పంధకాలు మీరు తెంపండి పిడతల మీద దండి సిభ దేవా మా గ్రూప్ లో ఎంతమంది అయితే ఉన్నారు సిభ తండ్రి ఈ వైరస్ బాధ్యత పడిన ప్రతి వ్యక్తిని పేరు పేరున ముట్టండి స్వస్థపరచండి తండ్రి నేను వాళ్ళ కుటుంబాలకు మీరు తోడుగు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి మీరు తోడుగు ఉండండి తండ్రి ప్రభావ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రభావ మీ ఓదార్పు దండి దీవా వాళ్ళ లోదు నడిపించండి దేవా ప్రయాస వాళ్ళ మీద ప్రభా తండ్రి నేను ఎస్స ఆరాధన జీవితం వాళ్ళకి దండి తండ్రి మీరు ప్రయాస పడి ప్రభా విజయం పొందాలా ఎస్వ కార్యం జరిగించండి వాళ్ళ తలంపులన్నీ మీరు కొట్టివేయండి దేవా ఎస్ ప్రభానికి ఎంతో ముట్టి స్వస్థపరిచి ఆ వైరస్ ని గద్దించండి తండ్రి నేను ఎసు ప్రభావానికి ఎంతో వంద మీద అద్భుతమైన కార్యాలు జరిగించండి దాని మా మధ్యలో సిస్టర్ ఉన్నారా సిస్టర్ ఫ్యామిలీని దీవించి ఆశ్రయించి వాళ్ళకి మంచి ఆరోగ్యం మీరు దండి తండ్రి ఎంతమంది అయితే ప్రభావ ఎస్సాయా నీకు ఎంతో సంపూర్ణంగా హీల్ చేయండి సుప్రభా మీరు ముట్టి స్వస్థత వాళ్ళకి దయచేయండి వేస్తాయా గొప్ప సాక్ష్యం మేము వినాలా సు ప్రభావ మేము ఆల్రెడీ ఎన్నో సాక్ష్యాలు విన్నాం వేసుప్రభా తండ్రి నేనా వేసాయా కుటుంబాల ద్వారా కూడా మేము సాక్ష్యం వినాలా తండ్రి పాప వెంకటర్ వాళ్ళ కుటుంబం జ్ఞాపకం చేసుకోండి సుప్రభా ఆ బిడ్డకు కూడా మీ స్వస్థత దండి తండ్రి పాప చుట్టూ అగ్ని కంచెసి మీకు కాపుదల కుటుంబంలో శాంతి సంబంధనం తెచ్చేయండి ప్రభా తండ్రి వేసే అనికెంతో బంధనాలు ఎస్ ప్రభావ మీరు అద్భుతమైన కార్యాలు జరిగించండి తండ్రి ఎసు ప్రభావండి తాకండి వాళ్ళకు కూడా వైరస్ నుంచి విడుదల చేయండి సత్యము నడిపించండి తండ్రి వేసే ఆత్మీయ లోతు తండ్రి ప్రభావ మీరే నిజమైన దేవుడు దేవా తండ్రి వేసే అలోకాశాల నుంచి విడుదల ఇచ్చేయండి తండ్రి తండ్రి చేసే అనేక ఎంతో ఆ కుటుంబంతో సరస్వత్వంలో వచ్చేలాగా సహాయం చేయండి సేయా దేవా ఇంకా అనేక ఉన్నారు ఎస్ ఈ వైరస్ చేత బాధపడుతున్నారు ప్రభా తండ్రి ఏసీయానికి ఎంతో వంద ఎంతమందికి బెడ్స్ లేవో వాళ్ళ బెడ్స్ మీరు నిర్వహించండి మా దేశాన్ని మీరు కరణించండి దేవానికి ఎంతో వందనాలు అయినా మా దేశాన్ని పరిశుభ్రపరచండి తండ్రి వాళ్ళ పాపాలను మీరు క్షమించండి దేవం మీరు రక్తంతో కడగండిస్తాయా మీరు శుద్ధీకరించండిస్తాయా దేవం వల్ల ఒక మంచి అవకాశం వాళ్ళకు దండి వాళ్ళ వృద్ధి నేతలు మీరు తెరవండి తండ్రి ఏసీ ప్రభావానికి ఎంతో వందనాలు వాళ్ళ వాక్యాశాలైన జీవితం వాళ్ళకి దయచండి తండ్రి ఏసీ ప్రభావ కూడా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళకి స్వార్థ అందించాలా దేవా దేవానికి ఎంతో వందనాలు గొప్ప కార్యం మీరు జరిగించండి ప్రతి ఒక్క డాక్టర్ మీద రక్త ప్రక్షణ దయచేసి డాక్టర్స్ నర్సెస్ వాళ్ళకి కరణించాలి ఆదరించాలా ఏ ప్రభా నువ్వు సహాయం చేయండి దేవా దానివల్ల లాక్డౌన్ కారణంగా అనేకమైన ప్రభావీ ప్రభావ డైలీ వేజెస్ మీద ఆధారపడిన వాళ్ళ ప్రభావ తండ్రి తిండి లేక బాధపడుతున్నారు ఎస్సీ ప్రభా వాళ్ళ కండరికి రేషన్ మీరు దండి ఎస్సు ప్రభా వాళ్ళకి తిండి మీద ఇచ్చండి దేవా వాళ్ళకి బిజినెస్ మీద దండి ఎస్సు ప్రభా వాళ్ళ కుటుంబాలన్నీ పోషింపబడాలా దేవా దేవా మీరు సహాయం చేయండి అనేక దాతలను లేపండి దేవా వాళ్ళందరూ హెల్ప్ చేసి సహాయం చేయండి తండ్రి ఇంతమంది ప్రభావ ఏసీ ప్రభావ మెడిసిన్స్ లేక బాధపడుతున్న వాళ్ళందరికీ మెడిసిన్స్ కూడా మీరు దయచేయండి ఏసీ ప్రభావ మీ కృపలో భద్రపరచుకొని మీ బిడ్డలందరినీ మీ ఆత్మరక్షణ మీరు దయచేసి మీ నామానికి మేము తెచ్చుకోమని ఏసీ విశ్వృష్ణ తండ్రి అమెన్ పరిశుద్ధ కనికరం దేవా దేవ రాజుల రాజా ప్రభుల ప్రభా దేవాది దేవా మా దేవ మీకెంతో లెక్కలేనని వందనాల వేసు ప్రభా ఏసు క్రీస్తు బట్టి ప్రభు మేము ఆన్లైన్ ప్రార్థనలో కూడి ఉన్నాం వాక్యం చేత మీరు మాతో మాట్లాడినందుకు మీకు ఎంతో లెక్కలేనని వందనాలు వేసు ప్రభా ఓ ప్రభా ప్రతి ఒక్క హృదయంలో మీ యొక్క వాక్యం నీరు కట్టి ఫలింపు దయచేయండి ప్రభా దృష్టిని మీరు బంధించండి ప్రభా ఏసయ మీకెంతో లెక్కలేనని వందనాలు ప్రభా ఈ మీటింగ్ లో ఆది అంతా మీరే వహించిన మీకు వందనాలయ్యా मीटिंग प्रभा द्वारा महिम पी वंदना प्रभा कृपा कनिकरम गला देवा राजु राजा प्रभु प्रभ सृष्टिकर्त सर्वाधिकारी जीवं गल देवा ती त्रीस प्रभ मीक लेन वंदना प्रभा परशुदु वेसु प्रभा परशुदु प्रभ एसया वैर बार पड़ना प्रति बिडनी ज्ञापक प्रभा पेर पेरी प्रति मुटी प्रभ स्वस्थ पची प्रभा विद्ला कभ दयगल त्री एस स्वस्थ पति बिड येसु क्रीस्त नाम लोग प्रभ रक्षण पंदाला प्रभ मेरा आत्मकार्य जगे प्रभ मी कृपचेतने साध्यम प्रभ साध्य प्रभा कृप चू प्रभ मीय कूचे प्रभा विद्य प्रजल की अंत्यकाल प्रभा टाइम प्रभ वालीजन देश प्रभा प्रति मोकाल क्रीस्त नाम लंगाला प्रभा रक्षण मार्गम लवाल प्रभ మీ నామం ఎత్తుకొని ముందుకు నడవాలా ప్రభా వారికి ప్రభా వాళ్ళ యొక్క నేత్రాలు మీరు ఇప్పండి ప్రభా గుడ్డి నేత్రాలు మీరు తెరవండి ప్రభా మీ కృపలో మీ యొక్క కనికరంలో ప్రభా దయలో ప్రభావ వారికి విడుదల కల్పించండి అయ్యా ఏసయ్యా గొప్ప దేవుడు ప్రభా సర్వశక్తి సంపన్నుడు ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా ప్రభా ఈ లాక్డౌన్ సమయంలో మీరు ఆదుకోండి ప్రభా ఫైనాన్షియల్ గా ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయండి ప్రభా ఏసయ్య మీకెంతో లెక్క లేనని వందనలు ప్రభా దీవెనలు మీరు దయచేయండి ప్రభావ ఆహారం సమృద్ధిగా వాళ్ళకు ఉండాలా ప్రభావ ఎవరికి కూడా కొద్దుగా ఉండడానికి వీలెదు ప్రభా మీ కృపలో మీ కనికరంలో ప్రభావాలను ఆదరించండి నాయన ఏసీఎస్ శక్తిమంతుడ సర్వాధికారి మీకెంతో లెక్క లేనని వందనాలు ఇసు ప్రభా మనల్ని కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలయ్యా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా ప్రతి ఒక్కరు మార్మను రక్షణ పొంది ప్రభా మీ నామాన్ని స్మరిస్తూ మీ నామం ని గణపరుస్తూ వాళ్ళ జీవితాన్ని ముందుకు నడపాలా ప్రభా ఆత్మకార్యం జరిగించండి ప్రభా ఏసయ్య ఈ అంత్య ప్రతి ఒక్కరు మీరే నిజమైన దేవుడు తెలుసుకోవాలా ప్రభా మీ సిస్టర్ ఫ్యామిలీ నిమిత్తం ప్రార్థన చేసిన ప్రభా సిస్టర్ చెప్పిన ప్రతి ఒక్క అంశం ప్రభావ పేరు పేరున వాళ్ళని పుట్టండి ఆ కోవిడ్ నుంచి విడుదల కల్పించండి ప్రభావ రక్షణ మార్గంలోకి మీరు నడిపించండి ప్రభా ఓ దేవ వెంకన్న బాబు వాళ్ళ డాటర్ నిమిత్తం ప్రార్థనించిన ప్రభావ బిడ్డను కూడా సంపూర్ణంగా హీల్ చేయండి ప్రభావ విడుదల కల్పించండి ప్రభావ మీ కృప చేత మీ కనికరంలో ప్రభా గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించండి ప్రభావం ఎంతమంది అయితే నేమ్స్ వచ్చినాయో దేవ వాళ్ళందరినీ ప్రభావం మీరు స్వస్థపరచండియా మీ కృపలో మీ కనికరంలో స్వస్థత పొందిన ప్రతి ఒక్క బిడ్డ రక్షణ మార్గంలోకి వచ్చేలాగా మీరు సహాయం దయచేయండి ప్రభావ టైం మేము వృధా చేయడానికి వీళ్ళ ప్రభావం సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలి ప్రభావ ప్రార్థన చేయడానికి ఇదే సమయం వేసు ప్రభా ఎవరైతే ప్రార్థనలో కూర్చోట్లేదో ప్రభా వాళ్ళందరితో ఇవాళ మీరు మాట్లాడి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రార్థనలో కూర్చోపెట్టండి ప్రభా మీ నామం మహిమ అర్థమై ప్రభా దేవ ముందు జరిగే డేస్లలో ప్రభా వాటిని తెలుసుకునేలాగున్నా ప్రతి ఒక్కరూ మోకరించి ప్రార్థన చేయాలా ప్రభా ఎవరి విశ్వాసం కూడా సన్నగిలడానికి వీలేదు ఎవరు ప్రార్థనలు కూడా ప్రభా సన్నగిలడానికి వీలేదు ప్రభా మీ నామం ఎత్తుకొనేసే జీవితాలను తీర్మానం చేసుకుని ముందుకు నడుస్తున్న ప్రతి ఒక్క బిడ్డ నేసే ప్రభా మీ అగ్ని కంచ చేత దేవతల కాపుజలు దయచేసి ప్రభా కొండ కొంట మీరేసి సాగు చోటు మీరే ప్రభా ముఖ్యంగా ఆ బిడ్డలను మీరు కాపాడండి ప్రభా వాళ్ళ జీవితాలన్నీ కూడా ప్రభావ మీకు ప్రభ సమర్పించుకొని ముందుకు నడుస్తున్న వారిని మీ ప్రార్థన చేసిన ప్రభావ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థనలో కానీ విశ్వాసంలో కానీ చల్లగినడానికి వీలేదు ప్రభా మీ నామ్మెత్తుకొని ఇంకా ముందుకు వెళ్ళాలా ప్రభా వాళ్ళని బలపరచండి ఇంకా అనేకులకి ప్రభా మీ యొక్క సత్యాన్ని ప్రకటించాలా మీ యొక్క రక్షణ మార్గంని వాళ్ళు తెలిపాలా ప్రభా అసల్ సిసలైన వాళ్ళే చేస్తున్న ప్రభావ మీరు ఆత్మకార్యం జరిగించండి వాళ్ళ చుట్టూ మీ అగిన వేసి ప్రభావ ముందుకు నడిపించండి ప్రభావ ీస్తు నామన ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమెన్ స్తోత్రం పరిశుద్ధరా మహా స్వతంత్ర దేవడానికి వందనాలు చేసిన తగ్గుతుంది ఆయన్ని చిత్తా సరైన మధ్యనకాల సమయంలో ఆయన స్థుతించడానికి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాండి ఏమైనా సజీవ లేఖలో ఉంచిన విధానం బట్టి నీకు వందనా జరుగుతుంది ఏ ప్రతి ఒక్క మీరు దీవించండి ఆయన ఆశీర్వదించండి ముట్టి కనకరించండి ఇవన్నీ ప్రేమలమ్మంలోనూ కాపాడుతున్న విధానం బట్టి నీకు వదన చరిస్తండి అయ్యా నొగ్ గొప్ప దేవుడు వేసేయకు వందన చేరిస్తే చదువుతుంది ఏ బిడ్డ నశించిపోవడం నీకు ఇష్టం లేదు చదువుతుంది ఏ బిడ్డ చనిపోవడం నీకు ఇష్టం అయా ముఖ్యంగా మరణ పడకలలో ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు దీవించండి అయినా ఆశ్రదించండి అయినా ముట్టుకలకరించండి అయ్యా కోవిడ్ తోటి బాధపడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు లేవనైతేనే చదువుతాండి అటుంబానికి మీరు రక్షణ తీసుకుని చదువుతుంది ఏసే నీకు వదనాచరించడం చదువుతుంది అయ్యా ఎన్ని టాప్డేల్స్ వాడుకున్నా ఎక్కడికెళ్ళినా కూడా అయ్యా మీరు తప్ప వేరొక దేవుడు లేదా ఏసేయాన్ని వదన చర్చ దగ్గండి అయ్యా మీ తట్టు తిరగడాన్ని కృపను కనకరాలను దండి జరుగుతుంది అయ్యా మీరు చూపిస్తున్న కోపాన్ని బట్టి నీకు వందన చర్చ చదువుతాండి అయ్యా దీని ద్వారా నీ తట్టు తిరగడానికి కృపణ కనుకరము దండి తగ్గండి అయ్యా ఈ టైంలో బలపడేలాన్ని కృపను కనకరణ దండి అయ్యా మా సమయాన్ని వృధా చేసుకోకుండా కృపను కనకరం ఉన్న అయ్యా మా యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకునే కృపను కనుక ఉన్న అయ్యా గొప్ప దేవుడు వేసే నీకు వందనా చర్చ చదువుతాండి అయ్యా ముఖ్యంగా కోవిడ్ తోడు బాధపడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు లేవనెత్తండి తగ్గుతండి అయ్యా మరొక మరణ పడకల ండి అయ్యా మీరు మాత్రమే లేవనైతే గొప్ప దేవుడు వేసే అని వంధనాచరించిన అయ్యా చనిపోయిన జీవాన్ని కూడా జీవన తెప్పించే గొప్ప దేవుడు వేసేయన చరించండి అయ్యా గొప్ప దేవుడ వేసే బంధనాచరించదువుతాండి అయ్యా ముఖ్యంగా మీరు నిమ్మల నిమ్మలమైన మనసులు మాకు దయచేత గొప్ప దేవుడ వేసేయని వందరి చదువుతుంది అయ్యా నువ్వు తప్ప వేరొక దేవుడు లేడం తెలుసుకునే కృపను కనికర్మను దయచే చదువుతుంది అయ్యా మా వివేతను బట్టి అయ్యా ఈ యొక్క కార్యం జరుగుతుంది మమ్మల్ని క్షమించండి గొప్ప దేవుడేయని బంధాచరించదు అయ్యా ప్రతి ఒక్క బిడ్డ తిరగానే కృపను కనకరము దండి అయభక్తులు కలిగి ఉండాలని కృపను కనకరం దండి అన్ని ప్రేమ ప్రతి ఒక్క బిడ్డపైన ఉండాలని కృపను కనకరం దాండి అయ్యా వాకిందనే విధానం బట్టి నీకు బంధునా చేస్తే చదువుతాండి అయ్యో పద్దవిడ చేసే బంధనా చేస్తే చదువుతాండి అయ్యేదైతే సహవాసం ఉందో దాని నుంచి కోల్పోకృపను కనుక ఉన్న దండి ఒక్కొక్క పెద్ద ఎవడా చేసి అన్ని బంధునా చేసిన దగ్గర ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రవించి ముట్టి కనకరించమని ఏ సినిమాలో పెడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ మధ్యాహ్న సమయంలో దేవాయశ్ దేవులు కుమరించి దేవాయసాప్రభాన్ని గణపరిచే భాగ్యం మాకు దయచేసి దాన్ని బట్టి నీకే స్తోత్రం నాకు దేవాయశ్రహ ప్రభావం ఎక్కడైతే చిత్రపదాన్ని ఉంటానని చెప్పారు మా ప్రభావ దాన్ని స్తోత్రం మా ప్రభావ దగ్గర ఉండి దేవాస్రభాంత స్తోత్రాలు దేవ ఇంకా దేవా मेन दीवाणी का सरस्वतना में मे नड़क सा प्रति मर्म विपड़भा प्रति देवर चेल्क सांसभा राबो काल जो देवायस मैं ग्रह एवं संवर भयपड़ देवायसभा प्रति मे देवाश्वर वेटक सा मुख्यमंत्री माप्रभा बंद में कृपा माप्रभा चेवाय सिंह प्रभाव ఈ యొక్క మందాన్ని దేవాయస్మ జీవించడం చేసినాం దాన్ని బట్టి నీకు వంద నా సూత్రాలు దేవా ప్రతి ఒక్క బిడ్డను ముట్టి శ్వాసపరిచి దేవాయస్మ ప్రభావ ఎటువంటి ఎరుకులు ఇబ్బంది ఉంది మీరే సాయం చేసిన దాన్ని బట్టి వంద నా సూత్రాలు దేవాయసింహ ఈరోజు అయితే దేవాయసింహాప్రభ కానీ మన చూసి దేవాయసిం అప్రుభ ముందు దేవాయస్మ ప్రతి ఒక్క వాత్రూంలో ప్రతి ఒక్క దాంట్లో దేవాయస్మ ప్రభావ నడిపించిన దాన్ని బట్టి దేవాయసి మా ప్రభావ అపరాణి సిస్టర్ గురించి ప్రాటిస్తున్నాడు మా ప్రభావ వాళ్ళ ఫ్యామిలీలో ఎంతో మందిని ప్రతి ఒక్కరికి దేవాయశి మా ప్రభావ ఎక్కడైనా దీవెనలు కుమరించి రక్షణ పొందించండి వ్యాధి నుంచి దేవా విడుదల దయచేస్తున్నాను బట్టి మీకు ఏమైనా సూత్రాలు దేవా ముందు ముందు రక్షకుని సొంత చేర్చుకొని దేవాయస్మరణి మందు దైవకలు జీవించడానికి సాయం చేయండి మా ప్రభావ నికబడినా దీవెనలు కుమరించండి దేవా ఇంకా ఎంతో మంది దేవా కేబీపీఎం దేవా ప్రతి ఒక్క బిడ్డ దేవాయసింహ ప్రభు వారితో బాధపడుతున్నారు మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను స్వసపరచండి మా ప్రభావ పేరు పేరును స్వసపరచండి మా ప్రభావ దేవాయస్ సింహ మంది ఉన్నారు మా ప్రభావ వారిని స్వస్థపరిచడండి మా ప్రభావ ప్రతి ఒక్క పాపం యొక్క క్రియలు జీవించే బిడ్డ వాళ్ళు సహాయం చేయండి మంది దేవాయస్మ జ్ఞానులు ప్రతి ఒక్కరు దేవాయస్మరు ప్రొఫెసర్లు ఎంతో డాక్టర్లు ఎంతో మంది చనిపోతున్నారు మా ఈ రోజు దేవాయసింహ ప్రభావ యొక్క తెలివి వారి యొక్క ఆస్తిని దేవాయస్మని ఆపలేదు మా ప్రభావా కానీ దేవాయస్మ మీ తట్టు తిరిగితే నీ యొక్క దేవాయశ్రమంలో రక్షణ పొందుకుంటే దేవాయశ్రమ ప్రతి ఒక్కటి దేవాయశ్రంలో మీరే ఆపుతారు మా వారు తెలుసుకునే భాగ్యం దయచేయండి మా ప్రభావా ప్రతి తట్టు తిరిగాల మా ప్రభావ ఈ రోజు చూస్తే దేవాయశ్రమ ప్రభావా ఎంతో వారికి జ్ఞానం ఉండలేదు మా జ్ఞానం తెచ్చుకొని తట్టు తిరిగట స్నానం చేయండి మాప్రవా ఇంకెంతో మంది ఫుడ్ పర్పస్ దేవాసంపు ఎంతో మందికి దేవా షెల్టర్ ప్రతి ఒక్కటి లేదు మాప్రవా దేవాసంప్రవ ఈ లాక్డౌన్ లో దేవాసంపు డైలీ వేజెస్ లేవు మా రోజు పని వారు దేవా చేస్తలేదు మా ప్రభావ వారికి దేవాయసం వారికి పూట ధరిస్తుంది మా అటువంటి బిడ్డలకి దేవాసినప్పుడు వా మీరు సహాయం దయచేయండి మా ప్రభావ్ ప్రతి ఒక్క బిడ్డలకి కడుపుతో ఆహారంతో ఉండటం సాయం చేయండి ఆహారం దయచేయండి మా ప్రభావా దయచేయండి మా మీరే సాయం చేయండి देवायस इंक प्रति दे आर्थिक पैस्थिप मेरगड़ेला सायन चाहिए माप्रोभा प्रति जॉब्स प्रभाव इंत माब्स पैना मिन्दा पैना माप्रोभा देवा प्रति रीति का वारे क्वालिफिकेशन प्रकार वार की जॉब्स बेसा देवा प्रभाव वा की जॉब बेस प्रति आर्थिक समस्या मुझे ना एंड फैना मूभा ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు మా ప్రభావ చిన్న చిన్న కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు ప్రతి ఒక్క కుటుంబాలు దేవాయస్రభా డబ్బు లేక తిండి లేక దేవ కిరాయి కట్టలేక దేవాయస్రుభా వారితో బ్రతుకుని చాలిస్తున్నారు మా ప్రభావ ఉండకుండా సాయం చేయండి మా ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆదుకోండి మా మీ పేరు పేరును ఆదుకోండి ప్రతి ఒక్క బిడ్డకు దేవ ఫైనాన్షియల్ ఉండటం సాయం చేయండి మా అలాగే మా ప్రభావ దేవాసం రైతుల గురించి ప్రతి ఒక్క అంశం గురించి దేవాయసం ప్రభావా దేశంలో ఎంతో మంది దేవా బాధపడుతున్నారు ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశ్రయించండి మా ప్రభావా బిడ్డను దేవాయ్ దేవినాడు మా ప్రభావా ప్రతి ఒక్క బిడ్డ నీ అందుకు రక్షణ పొందాలి మా ప్రభావా బిడ్డ పరిశుద్ధినిగా ఉండాలి మా మీరు పరిశుద్ధులు కాబట్టి మేము కూడా పరిస్థితిగా ఉంటాక సాయం చేయం ఎటువంటి కీడన దేవాయర్భ ఎటువంటి మేలుగా అనుభవించండి మా ప్రభావం కూడా మేలుగా మాకు అనుభవించండి మా మీరే సాయం చేస్తారు ప్రతి ఒక్క అంశాలలో ప్రతి ఒక్క దానిలో దేవీ కోడి తో కోవిడ్ బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను శ్పరచండి మా ప్రభు లేక రక్త ప్రోక్షణ దయచేయండి మా ప్రభు వేసిన దర్భిస్తున్నాం అప్పుడు ఇది వెళ్ళిపోవటం సాయం క్యూర్ అయిపోయి హెల్తీగా ఉండటం సాయం చేస్తానని రాబోతున్నాం చంద్రీ పరిశుద్ధు రక్షక ఈ మధ్యాహ్నం మేమందరం కూడుకొని ప్రేయర్ చేసుకోవడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు స్తోత్రాలుసా ప్రభ ఎంతోమంది ఈ ప్రభ ఈ లోకంలో వైరస్తో బాధపడుతున్నారు వారికి స్వస్థతను ప్రకటిస్తున్నాం ప్రభా నాయన రక్షక ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ కాచి కాపాడండి ఈ వైరస్ దాడి లేకుండా ఉండాల చేయండియా ప్రభ్మా రామన్న గురించి ప్రే చేస్తున్నాం ఇక ఆయన సాచురేషన్ ఎయిటీ ఎయిట్ కి పడిపోయింది అని విని ఉన్నాం ఇక ఎంతో భయంకరమైన పరిస్థితులు వెంటిలేటర్ల కోసము కూడా ప్రభా ఘర్షణలు జరుగుతున్నాయి బ్రహ్మా నాయన రక్షక బీజ్ దేవా వెంటిలేటర్ అవసరం ఏ పేషెంట్స్కి లేకుండా ఉండలాగున్నా అనుగ్రహించండి సార్ ప్రభా నాయన రక్షక రీట గురించి ప్రే చేస్తున్నాను పాపకి అయితే ఆక్సిజన్ టీసీ అన్ని బట్టి ప్రభా నాయన రక్షక ఇంకా ప్రభా ఎందరిందరైతే ప్రభా ఈ గ్రూప్లో వైరస్ వారి కుటుంబ సభ్యులందరూ వారితో బాధపడుతున్నారు వారిని అందరినీ కాపాడండి సార్ పేదల కోసం ఆ నాథల కోసం డైలీ వేజ్ వర్కర్స్ కోసం ప్రే చేస్తున్నామే సార్ నాయన రక్షక కష్టాలైతే ప్రభ వాళ్లకు రోజు వర్క్ చేసుకుంటే కానీ తినలేరు ప్రభ వారికి గవర్నమెంట్ వాళ్ళు కానీ ఆర్గనైజేషన్స్ కానీ ప్రభ హెల్ప్ చేయలాగా అనుగ్రహించండి ప్రతి ఒక్కరికి కనికరం కల మనసును అనుగ్రహించి వారు తినడమే కాకుండా నలుగురికి పంచిపెట్టే మంచి హృదయాన్ని వారికి అనుగ్రహించండి సయా క్రీస్తుని అనుసరించి పేదలను ప్రేమించి అనాథలకు విధవరాళ్ళకందరికీ హెల్ప్ చేసే మనస్సును మాకందరికీ అనుగ్రహించండి సయా ప్రభా రక్షక ఇంకెవరూ కానీ ఆకలి చౌలతో చావడానికి వీలు ఈ వైరస్ని మీరు కొట్టివేయం సయా ప్రభా నాయణ రక్షక మాకందరికీ ఆత్మీయ ఆహారాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలేసాయా మేము క్రీస్తుని పో నడుచుకున్న వాళ్ళు లాగన ఉండి పరిశుద్ధుల సంఖ్యలో జీవించడానికి మా జీవితాన్ని చూపు దిద్దుకోవడానికి మేము ఏవేవి అనుసరించా అవన్నీ మాకు నేర్పించి అవి మేము మా మనసుకు స్వీకరించి అనుసరించి అనుగ్రహిస్తారని ఈ కొద్ది విన్నపంలో క్రీస్తు చేసినాము పెట్ట పాపను తూన్యంగా వేడుకొంచినాను దేవా ఆమెన్ మన ప్రభు ఏసు క్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ వైరస్ బారిన పడిన వాళ్ళకి హాస్పిటల్స్ లో ఉంటున్న వాళ్ళకి రికవర్ అవుతున్న వాళ్ళకి సదాకాలం తోడ ఎండును గాకేన్ అందరికీ అందరికి ప్రెజ్లాడన్నా అందరికీ ప్రెసిరా బ్రదర్ అందరికీ ఫెస్ట్ ప్రెజల అందరికీ ప్రయత్నంలో